वीतरागं विवेकिनं वीतराग विनमे वेद्न विदुशेखर भारती न कर्मण न प्रजयाधने न्यागे नैके अमृत में नशु परेण ना कन्त विभ्राजते तद्यत विशंती వేదాంత విజ్ఞానసునిశ్చితర్ధ ససయోగా జగ శుద్ధసత్వా తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్యరమేష్మూత్యపుండరీకం పురమధ్య సగోస్థం త్రాపి దహ్రం గగనం విశోకస్తర ప్రోక్ ప్రతిష్టి తృతిలీన పర సమేశరీమరమహంసపరివ్రాజగాచార్యవరయా పదవాక్య ప్రమాణపారావారేణ pranayama pratyahara dharana nishtha chakra varti యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగపశ్చక్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థాపార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా सकल निगमागमस प्रतिद्का वैदिकवर्तकातंत्रस्वतंत्र आदिराजध विद्यानगर महाराजधानी कर्ण घटक सिंहासन प्रतिष्ठापनाचार्याम महास्वामिनांचा विशरभारती महास्वामीना च दिव्यीशारंदोर साष्टांग प्रणाम सर्पया ీకరుణా పాత్రం భారతి పదభూషణం భారతి పదమా తీర్థమాశ్రయమంగల శివే సర్వార్ధసాధిగే శే త్రయంబి దేవి నారాయణి నమోస్ వసుదేవసుదం దేవం కంసషాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు అంతరాయతి అంతరాయతిపశాంతే సావనమిత్య వైభవం తం నరం వుషికు ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదాారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృ వాగర్థ ప్రతిపత్త జగరూ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషే భవరోగిణం నిధయేవిద్యాం దక్షిణామూర్త నారాయణ సరంభా వ్యాసంకరమధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరు దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞ సచ్యుతమాధవ అనంతకేశ కృష్ణ విష్ణోహృషీకే వాసుదేవనమోస్ హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవనిజాశ్రమాప్త అంతే పరీష్టగతరే నమస్తే కరకలితనిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీతెత్రమృతి సన్నిధి మాతనోతు సన్నిధి మాతనోతు Namaha. Shri matre namaha. Shri matre namaha. య నమయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరేశ్వర్య నమో శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ కృష్ణస్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జును నిమిత్తంగా చేసుకుని శోకమోహనాశనానికై ఉపదేశిస్తున్నటువంటి జ్ఞానస్వరూపమైన భగవద్గీతలో నిన్న రోజున నాలుగవ అధ్యాయంలోని విశేషంగా ఇది జ్ఞానయోగం అని పేరుతో ఉన్నటువంటిది గనక జ్ఞాననిష్ఠుడు ఎలా ఉంటాడు అనేదాన్ని వివరిస్తున్నాడు స్వామి ఇది క్రమక్రమంగా అవతారతత్వంతో ప్రారంభమై జ్ఞానయోగం అంటే ఏమిటి జ్ఞాననిష్ఠుడు ఏ విధంగా ఉంటాడో తెలియజేస్తున్నారు సాధారణంగా రెండు రకాలుగా మనం వర్గీకరిస్తే దేహనిష్ఠులు ఆత్మనిష్ఠులు అని రెండు రకాలు చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ మంది ఏమిటి నూటికి తొంభై శాతం మంది దేహనిష్ఠులే ఆత్మనిష్ఠుడు ఒక్కడు దొరకడం కూడా కష్టమే నిజానికి దేహం ఆత్మ రెండు వేరువేరుగా ఉండవు కలిసే ఉంటాయి అయినప్పటికీ దేహనిష్ట ఆత్మనిష్ఠ అనేటువంటి మానవులు ఉంటారు ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులైన ఆత్మస్వరూపం తెలుసుకున్న వాళ్ళ మాత్రం కొందరే ఆత్మ లేనిది ఎక్కడ అంతటా ఉంది ప్రతివాడు ఆత్మస్వరూపడే వాడు స్వస్వరూపం మాత్రం సత్యదానందమే జనన మరణాదులకులోని సుఖదుఖాలకు ఉన్నటువంటి వాడు కాదు అయినప్పటికీ అది తెలుసుకోలేకుండా ఉన్నాడు కనుక జన మరణలోనూ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది వీళ్ళు దేహనిష్ఠులు అంటారు ఆత్మ అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మ జడం కాదు అది సత్యత్స్వరూపం జడమైన దేహం కానీ దేహానికి చైతన్యం ఉందని భ్రాంతి కలుగుతుంది ఆత్మ జడమైనది అనుకుంటున్నాం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆత్మనిష్ఠుడైన వాడు అంటే దేహనిష్ఠులకు ఆత్మ గురించే తెలియదు ఆత్మ విషయమే ఆలోచించాడు దేహనిష్ఠులు కానీ ఆత్మనిష్ఠుడైన వాడు ఆత్మ ఎందు నిష్ఠుడైనప్పటికీ దేహాదులను చూస్తూనే ఉంటాడు కానీ దేహం తాను కాను అనే స్థితిలో ఉంటాడు ఇది తెలుసుకోవాలి దీన్ని వివరించడానికి భగవానుడు చెప్తున్నటువంటి గొప్ప శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని నేను మనం చెప్పుకున్నా గ్రంథి శ్లోకం కర్మణ్యకర్మయ్య పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్న కర్మ కృత్ ఇది క్లిష్టంగా కనబడ్డ అద్భుత శ్లోకం అని దీన్ని మనం మనం తేటపరుచుకున్నాం శంకర భాష్యానుసారంగా కర్మని అకర్మ కర్మయందు అకర్మను చూచుట అకర్మని చ కర్మయ అకర్మయందు కర్మను చూచుట వీళ్ళిద్దరు కాదు ఒక్కడే అతడే కర్మయందు అకర్మని చూస్తున్నాడు అకర్మయందు కర్మను చూస్తున్నాడు అటువంటి వాడు ఆత్మనిష్ఠుడు అంటే ఈ వ్యూ ఎవరిది ఆత్మనిష్ఠుడు వ్యూ అతను ఎలా చూస్తున్నాడు అనే మాటకి నిన్న మనం చెప్పుకున్న అర్థం శంకర భాష ముందు చెప్పుకుందాం ఇవాళెందుకు మళ్ళీ ఎత్తుకున్నామనేది ప్రస్తావన చేస్తున్నాం శంకర భాషంలో ఒక అర్థాన్ని ఒక కోణంలో ఆయన చక్కగా చూపించాడు ఆయన శంకరుని మించి ఇంకోటి వ్యాఖ్య చేయలేడు అందుకే ఆయన స్పష్టంగా అందించాడు ఆయన పైగా పైన చెప్పిన కర్మ వికర్మ అకర్మలలోంచి వచ్చాడు ఆయన అకర్మ అంటే కర్మ మానియడం కదా ఇక్కడ కర్మణ్యకర్మ ఎప్పేత్ అంటే కర్మ చేస్తున్నవి ఇంద్రియాలు ఇంద్రియాలు తాను అనే అజ్ఞానం లేదు కదా ఆ కారణం చేత ఏదైతే కర్మ చెయ్యదో అది నేను అనుకుంటున్నాడు అంటే ఆత్మనిష్ఠుడై ఉన్నాడు ఆత్మ కర్మ చేయదు అలాగని జడం కాదు చైతన్యం వస్తువు ఆత్మే కానీ శరీరం కర్మ చేస్తుంది కానీ అది చైతన్యం కాదు అది జడం జడమైన శరీరం ఎలాగ చైతన్యాన్ని పొందుతోంది అంటే చైతన్యస్వరూపమైన ఆత్మ వల్ల కానీ చైతన్యస్వరూపమైన ఆత్మకి మరొక పేరే ఆ అకర్మ అని వచ్చినప్పుడు ఆత్మ తెలుసుకోవాలి అన్నాడు ఇక్కడ కర్మ నకర్మ యశ్చేత్ దేహేంద్రియాదులు కర్మలు చేస్తున్నప్పటికీ కూడా తాను కర్మను చేయడం లేదు అని ఆత్మ దృష్టిలో నిష్ఠుడే ఉన్నాడు గను కామ అంటుంటున్నాడు తర్వాత అకర్మణిచ కర్మయాహ అంటే అలాగని చెప్పి కర్మలు మానేస్తాను అంటే కర్మ మానేయడం కూడా కర్మే అని తెలుసుకుంటాడు ఆత్మనిష్ఠుడు అందుకే అతడు దేహాదులతో కర్మలు చెయ్యడం కర్మలు మానడం రెండూ కూడా కర్మకు సంబంధించిన విషయాలే కర్మ చెయ్యడం అన్నా కర్మ మారడం అన్నా రెండుకే అంటున్నవాడు ఎందుకంటే మానడంలో కూడా కర్మ ఉందన్న దగ్గర తెలుసు ఇది ఎందుకు చెప్తున్నాడంటే నేను కర్మలు మానేస్తాను అనకయ్యా అర్జున నువ్వు జ్ఞానివైనా కర్మలు మానకూడదు మానడం కూడా కర్మే కదా అని చెప్తున్నాడు ఇక్కడ కానీ ఆత్మనిష్ఠుడు ఇలా ఉంటాడు ఇది శంకరుడు చెప్పిన భాష్యం ఇవాళ మనం దీనిని మరొక వేదాంత కోణంలో ఒక మరొక కోణంలో చూడబోతున్నా ఎందుకంటే ఒక్క శ్లోకంలో సంపూర్ణమైన జ్ఞానం పెట్టాడు కృష్ణ పరమాత్మ నిన్న మరి ఎందుకు చెప్పలేదండి రెండో కోణం అంటే ఒకటి చెప్పింది నిలబెట్టేటప్పటికే అయిపోయింది రెండోది చెప్తే రెండూ పోతాయో అని భయంతో నిన్నటిగా అది పెట్టి ఇవాళ మరొక అర్థాన్ని చూపిస్తున్నాం అది మర్చిపోవద్దని చెప్పడానికే ఇవాళ దాన్ని నామాత్రం స్పర్శ చేసుకున్నాం అది మరవరాదు ఇక్కడ ఒక అందమైన భావం ఉంది ఇంద్రుడు చెప్తున్నది మొత్తం వాక్యంలో సర్వాత్మ భావన అని ఒకటి అర్థం అంటే ఆత్మక భిన్నముగా మరొకటి లేదు అంటున్నాడు మరి ఆత్మక భిన్నము అంటే దేహాదులన్నీ ఉన్నాయి కదా వనాత్మలను తీసేయాలని మీరే చెప్పారు కదా అంటే సాధన దశలో ఇది ఆత్మకాది ఇదాత్మకాది ఇది ఆత్మ కాదని పరిహరిస్తాం సిద్ధ దశలోకి వెళ్ళాక ఆత్మ కానిది ఏదూ లేదంటావు ఇది గొప్ప విషయం అండి ఇక్కడ అది ఇందులో చమత్కారం సాధన దశలో దేహేంద్రియాలు నేను కాను నేను కాను వీటి వేటిలో ఆత్మ లక్షణం లేదు ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఉండాలి సత్యస్వ రూపే ఉండాలి ఆనందరూపే ఉండాలి చైతన్యమై ఉండాలి అవన్నీ వేటికి లేవో తీసేశాం నేతి నేతి నేతి నేతి అని తీసేశాం తీసిన తర్వాత ఇక్కడ నిష్ఠ్యుడైపోయాడు జ్ఞాని ఏది ఈ లక్షణములన్నీ ఉన్నదో సత్యమై చిత్తై ఆనందమైందో అది నా అసలు స్వరూపు నిష్ఠుడైపోయాడు నిష్ఠుడైపోయినంత మాత్రం దేహేంద్రియాలన్నీ పోయేయా పోలేదు వాడికి ఉన్నాయి ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడనేది ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటిది అప్పుడు వాడు కర్మలో కూడా అకర్మని చూస్తాడు అంటే అకర్మ అనగా ఆత్మ అర్థం మొదటి చెప్పుకున్నాం రెండో వాక్యం అకర్మని అంటే కర్మ అర్థం చెప్పుకున్నాం ఒకే శబ్దానికి ఆ ప్రకరణలో ఆ కంటెస్ట్లోనేమో అకర్మ అనగా ఆత్మ ఈ కంటెస్ట్లో కర్మ కానీ అకర్మ అనేది ఆత్మన అర్థంతో రెండవ దానిలో కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించుకుందాం అకర్మని చ కర్మయ అన్నప్పుడు ఇక్కడ అకర్మ అన్నప్పుడు రెండు చోట్ల కూడా ఆత్మాన అర్థం తీసుకోవాలి అలా తీసుకుంటే దీని అలా చెప్పొచ్చు ముందుగా కర్మని అకర్మ కర్మలో అకర్మని చూడున్నాడు కర్మ చేస్తున్నవేవి ఇంద్రియాలే కదా కర్మ చేయనిదేది ఆత్మ కానీ ఆత్మే లేకపోతే ఇంద్రియాలు కర్మ చేయగలవా ఏదో ఆలోచించమని చెప్పాడు ఇక్కడ ఒక్కడి పని చేయలేదు అయితే ఆత్మలో పని చేస్తున్నప్పుడు ఈ చెయ్యి లేచింది ఇవి తిరుగుతోంది కన్ను చూస్తోంది అని కర్మలు చేస్తున్నాయి కదా వీటి వంద ఆత్మ యొక్క శక్తి ప్రసరించడం వల్లే కదా ఇవి చేస్తున్నాయి కానీ కర్మయ్యన ఇంద్రియాల్లో ఆత్మ యొక్క చైతన్యమే ఉంది అని ఎరుక కలిగి ఉండడమే కర్మలో అకర్మని చూడడం ఇది తెలుసుకోవాల్సినది అకర్మయ్యిన ఆత్మ యొక్క చైతన్యం దానిలో ఉంది ఇది తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ ఫ్యాన్ తిరుగుతోందండి ఫ్యాన్ తిరుగుతోంది తిరుగుతున్న ఫ్యానులో తిరగని విద్యుత్ శక్తి ఉంటేనే తిరుగుతోంది నువ్వు ఒక ఫ్యాన్ తిరగడం అనే కర్మని చూస్తూ ఉన్నప్పుడు అందులో తిరగని అకర్మయైన విద్యుత్ శక్తి కూడా ఉందని తెలివితే ఎలా ఉంటావో ఫ్యాను లాంటి శరీరం తిరగడం లాంటి కర్మ చేస్తూ ఉంటే అకర్మ అయిన ఆత్మచేతన్ అందులో ఉందని తెలుసుకో ఇది గర్మనించవలసినది కానీ కనబడుతున్న ఫ్యాన్లో కనబడిన విద్యుత్ శక్తి ఉంది కనబడుతున్న ఇంద్రియాల్లో కనబడిన ఆత్మశక్తి ఉంది ఈ చెప్పడంలో ఉదాహరణ ఏంటంటే విద్యుత్ శక్తి లేకపోతే ఫ్యాన్ లేదు ఆత్మశక్తి లేకపోతే ఇంద్రియాలు లేవు కనుక తిరుగుతున్న ఫ్యాన్లో విద్యుత్ శక్తి ఉందని ఎలా తిరుగుతో తెలుసుకున్నావో కర్మ జరుగుతున్న ఇంద్రియాల్లో ఇంద్రియాలు చేస్తున్న కర్మల్లో ఆత్మశక్తే ప్రసరిస్తోంది అని తెలుసుకో ఆత్మశక్తి ఎలా ప్రసరిస్తోంది ఇది ఉంది అంటున్నాం ఇది ఉంది అని ఎందువల్ల అనగలుగుతున్నావు ఉంది అనేది ఆత్మ యొక్క లక్షణం ఈ ఆత్మ లక్షణం దీని ఉంది అంటే ఆత్మ ప్రసరించింది కనుక ఇది ఉంది అనిపిస్తున్నది ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది కానీ చిజ్జడ గ్రంథి అంటారండి ఇక్కడ చిజడడ గ్రంథి అంటే దేహాన్ని ఆత్మ యొక్క లక్షణం కలిపేస్తున్నావు దీని ఆరోప దృష్టి అంటారు ఆరోప దృష్టి అంటే ఒకదాని లక్షణం మరొకదానికి అంటగట్టడం ఎందుకంటే కర్మలకు పరిమితి ఉంది ఇంద్రియాలకు పరిమితి ఉంది ఆత్మకు పరిమితి లేదు కానీ నువ్వు అనుకుంటావు ఇవి కూడా కలకాలం ఉండాలనుకుంటావు కానీ దీనికి ఆ లక్షణం లేదు అది దానికి లక్షణం ఉన్నది ఆత్మ అది తెలుసుకోలేదు నిజంగా కలకాలం ఆనందంగా ఉండాలంటే నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకుంటూ నువ్వు ఎప్పుడూ ఉన్నవాడు అయిపోయావు కానీ ఆరోప దృష్టి చేత ఈ కర్మలు నేను చేస్తున్నాను అనుకున్నావు కానీ కర్మలు చేయడానికి కారణం ఆత్మను చూడు అది ప్రతి కర్మలో కూడా ఆత్మ యొక్క వికాసం కనబడుతుంది విలాసం కనబడుతుంటుంది ఇక్కడ అకర్మని కర్మ అంటే కర్మలోనే ఇక్కడ కర్మని అకర్మ అంటే కర్మయుంది అకర్మని చూడడం అంటే జరుగుతున్న ప్రతి కర్మలో అకర్మయ్యన ఆత్మ యొక్క చైతన్యాన్ని చూడు అది ఎలా ఉందంటే ఉంది అనే భావనలో ఉంటుంది అంటే సత్ అనే దృష్టితో ఉంటుంది ఉంది అంటే ఉంది అనిపించడం కూడా ఉంది అందులో ఉంది అనిపించడం అనిపించడానికి స్ఫురణ అంటారు సత్తాస్ఫురణ ఇది మన యోగవాసిష్ఠి చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం సత్తాస్ఫురణ అనేది ఆత్మ యొక్క లక్షణం దేహం యొక్క లక్షణం కాదు ఇంద్రియం ఏది నేనున్నానంత అనంతధనం లేవదు నేనున్నానని ఆత్మచైతన్యం ప్రసరించడం వల్ల వస్తున్నది కానీ ప్రతి దాంట్లో సత్తాస్ఫురతాగా ఉన్నది ఆత్మ యొక్క చైతన్యమే అలాగే అకర్మణి చ అంటే అకర్మ ఆత్మ అనుకున్నాం కనుక ఇప్పుడు తిరుగుతున్న ఫ్యాన్ అనబడే కర్మ దేన్ని ఆధారం చేసుకునింది ఇందాక చెప్పిన మాటకి దీన్ని కించిత్ తేడా ఉన్నది ఒకే లాక్ కనబడుతున్నప్పటికీ ఫ్యాను తిరగడంలో తిరగని విద్యుచ్చక్తి ప్రసరిస్తోంది అని చెప్పుకున్నాం అదేవిధంగా ఫ్యాను యొక్క తిరగడం అనే కర్మ తిరగని విద్యుచ్చక్తిని ఆధారం చేసుకున్నట్లు దాన్ని అధిష్ఠానం చేసుకుంది ఇది అధిష్టాన దృష్టి అంటే అర్థం ఇక్కడ అధిష్టాన దృష్టి అదేవిధంగా దేహేంద్రియాది కర్మలు అకర్మ అయిన ఆత్మను ఉన్నాయి ఇక్కడ మరొక అందం ఏమిటంటే ఫ్యాను పని ఆగిపోయిన విద్యుచ్చక్తి పోదు కానీ విద్యుచ్చక్తి లేకపోతే ఫ్యాన్ ఉండదు ఇప్పుడు ఆత్మయందు కర్మ ఆధారపడిందా కర్మయందు ఆత్మ ఆధారపడిందో చెప్పుడు అడిక్కడ దేని దేనికి ఆధారం ఫ్యాన్ క్రియకి ఆధారం కరెంటు కానీ కరెంటుకి ఫ్యాన్ ఆధారం కాదు అదేవిధంగా ఈ కర్మలు జరుగుతున్నాయంటే ఆత్మని ఆధారం చేసుకున్నాయే తప్ప ఆ కర్మలు ఇంద్రియాలు లేకపోయినా ఆత్మ ఉంటుంది ఇది తెలుసుకోగలిగితే ఇవి లేకున్నా ఇవి పని చేసినా చెయ్యకపోయినా ఉండేది నేను అనేటువంటి తన స్థితిలో తానుంటూ ఇవి పని చేస్తున్నా పని చేయకపోయినా అవి దేహ లక్షణములు ఇది నా లక్షణములు తెలుసుకుంటూనే ఉంటాడు దాని వేరే గ్రహించాలి ఇక్కడ ఇది మనలో మనం గమనించినప్పుడు మన ఇంద్రియాలంతా ప్రశ్నిస్తున్న ఆత్మ యొక్క చైతన్యమే అది ఎక్కడున్నదండి తిర్యూర్ధమధాయి రస్మయస్త మంత్రపుష్పంలో చదువుకుంటున్నాం కానీ ఆత్మ ఎక్కడుంది అంటే గుండెలో ఎక్కడో మినుకు మినుకుని దీపంలా ఉంటుంది కదండి ఎక్కడ ధ్యానించమంటారు ఎలా ధ్యానించమంటారు అంటే అది ఎక్కడ లేకపోతే ఒక చోటు ఉందని ఒక చోటు ఉంటే అప్పుడు ఒక చోటు ధ్యానించు గూట్లో దీపంలో ఉంది ఆత్మ నీ ఒంటి నిండా ఆత్మ యొక్క చైతన్యం ప్రసరిస్తుంది దానికి అడ్రస్ ఏమిటి చెప్తావు ఇక్కడ పైగా ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాపునోతి ఆత్మ అంతటి వ్యాపించిందని అంతటా వ్యాపించడం ఆత్మ యొక్క లక్షణం అందుకే మయాతతమిదం అనే మాట యయాతమిదం అనే మాట మనం చెప్పుకున్నాం ఇదే మాట ఈశావాస్యమిదం సర్వం కానీ ఈశ్వరుడు ఆవాస్యమే ఉన్నాడంటే కర్మల్లో ఆవాస్యం కాకుండా ఉన్నాడా కర్మల్లో కూడా వ్యాపించి ఉన్నాడు కర్మల్లో వ్యాపించి ఉన్నప్పటికీ కర్మ యొక్క వికారములు ఆయనకు అంటట్లేదు అంటకుండా ఉన్నాడు అందుకే ఆయన ఆధారం చేసుకుని కర్మలు జరుగుతున్నాయి ప్రతి కర్మలో ఆయన ఉన్నాడు అంటే కర్మలు ఆయన ఎందు కర్మల యొందు ఆయన ఉన్నాడు ఇది అర్థం చేసుకోవాల్సింది ఇది పరమేశ్వర పరంగా చెప్పేటప్పుడు ప్రపంచం ఆయన యొక్క కర్మ ప్రపంచంలో ప్రతి కర్మలో ఈశ్వర చైతన్యం కనబడుతుంది అది చూడవలసింది అదేవిధంగా ఈ ప్రపంచ కర్మలన్నీ ఈశ్వరులందు ఆధారపడున్నాయి ఇది రెండు వాక్యములు అలాగే నీ ఎందు చూసేటప్పుడు నీ శరీరంలో శరీరం ద్వారా జరిగే ప్రతి కర్మలో కూడా ఆత్మ యొక్క చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ కర్మలన్నీ ఆత్మయందు ఆధారపడున్నాయి నువ్వు వాటి మీద ఆధారపడేలేవు ఇది తెలుసుకో ఇది తెలుసుకున్నవాడు ఏ కర్మ మానియనవసరం లేదు ఆత్మస్థితిలో ఉంటూనే చేస్తాడు ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు అంటే కర్మయోగని చెప్పడానికి లేదు కర్మయోగం సిద్ధి పొందిన తర్వాత ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు ఒకవేళ వాడు గృహస్థాశ్రమంలో ప్రారంధవశాత్తు ఉంటే గృహస్థాశ్రమ కర్మలను కూడా అంటుకోకుండానే చేస్తాడు వాడు ఎందుకు లోకసంగ్రహం కోసం ఎందుకంటే చేస్తున్నానన్న భావం మీద పడదు గనక వాడు తాదాత్మ్యం లేదు గనక ఒకవేళ వాడు సన్యాసిస్తే జ్ఞాని సన్యాసిస్తే శరీరయాప్త కోసం కావలసినటువంటి కర్మని ఆచరిస్తాడు దానికే అంటాడు వాడు కనుక లోకసంగ్రహం కోసం చేసేటువంటి గృహస్థ యోగులు కానీ అంటే గృహస్థ జ్ఞానులు కానీ అదేవిధంగా సన్యసించినటువంటి జ్ఞానులు కానీ వీరుభయులు జ్ఞానస్థితికి చెందినటువంటి వారు అంటే జనకాదులు వీరైతే సుకాదులు వాళ్ళు వాళ్ళు ఉభయులు కూడా వీటికి అంటారు సనక సనందనాథు అనేది నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గంలో కూడా సిద్ధ పురుషులు ఉండొచ్చు అంటే జనకాదయ అంతెందుకు నేను కూడా అంతే కదా అని చెప్పాడు కదా ఇది చెప్తూ కర్మ చెయ్యాలి అనే మాటను ప్రోత్సహించడానికే ఈ మాటను చెప్పి తర్వాత వివరించిన విషయమంతా నేను మనం చెప్పుకున్నాం ఇక్కడ మనం తెలియజేస్తున్నది ఏంటంటే కర్మలు కర్మలుగా ఉన్నప్పటికీ అందులో అకర్మయ్యైన ఆత్మయే సత్యద్రూపంతో వ్యాపించి ఉన్నది కానీ ప్రతి చోట సత్యద్రూపమైనటువంటి ఆత్మస్వరూపమే దాని ఆత్మనండి బ్రహ్మ నండి ఏ పేరు చెప్పండి ఆ సత్యద్రూపమే వ్యాపించి ఉంది అంతేగాని ఇక్కడ ఉంది అక్కడ లేదు అని లేదు అంతటా అదే వ్యాపించి అని తెలుసుకోవాలి ఇక్కడ కానీ సూర్యుడు అకర్మగా ఆకాశంలో ఉన్న కర్మగా కాంతిగా ప్రసరించాడు గనక ఈ వ్యాపించి సర్వత్రా ఉన్నటువంటి కాంతి ఆయనే దానికి అతీతమైన ఆయనే కానీ వ్యాపించి ఉన్నా అంటుకోవట్లేదు అది తెలుసుకోవాల్సింది అంటుకోవట్లేదు ఏంటంటే ఆయన వెళ్ళి పువ్వులు వికసిస్తున్నాయి కదా ముడుచుకుంటున్నాయి కదా అంటే అది ఆయన కాంతికి అంటలేదు ఆయనకి అంటలేదు కానీ ఆత్మ చైతన్యం చేత ఇంద్రియాదులు ప్రసరిస్తున్న ఇంద్రియాది వికారాలు అంటకుండానే అందులో వ్యాపించి ఉన్నాడు అందుకే పరమేశ్వరుడి జగత్తంతా కూడా ప్రతి కర్మలో తాను వ్యాపించున్నాడు గనుక కర్మ జరుగుతుంది ఈ కర్మలు ఆయన ఆధారం చేసుకున్నాయి కానీ ఆయన ఈ కర్మలందు ఆధారం చేసుకుని లేడు అని ప్రపంచపరంగా పరమేశ్వరుడిని చెప్పాలి దేహపరంగా ఆత్మని చెప్పాలి ఆ ఈశ్వరుడే నీళ్ళు ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవాలి ఇక్కడ ఇది ఈ వాక్యానికి అర్థం దీనికి ఆధారంగా ఎలా చెప్పగలిగామంటే ఉపనిషత్ ప్రమాణంతో ఇవాళ రెండు రకాల భాషలు చెప్పం రెండు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే సర్వాత్మ భావన కలగడం ఇక్కడ ఆత్మస్వరూపుడుగా ఈశ్వరుడు ఉన్నాడు ఈ బ్రహ్మం అది తప్ప ఈ జగత్తులో ఏదీ లేదు అంటే కర్మల కాలంలో ఆత్మ లేకుండా కర్మల మానేసిన కాలంలో ఆత్మ ఉంటుందా అంటే కర్మల కాలంలో కూడా ఆత్మచైతన్యం ఉన్నది కర్మ మానేశననుకున్నప్పుడు కూడా ఆత్మచైతన్యం ఉన్నది ఇక్కడ అని చెప్పడం కనుక ఆత్మచైతన్యం లేనిది ఎక్కడ కనుక తాను సర్వవ్యాపకమైన ఆత్మయ్య అనే స్థితిలో ఉంటాడు ఇక్కడ ఆ విషయాన్ని ఉపనిషత్తుల్లో రెండు రకాల మంత్రాల్లో కనబడుతుంది చిద్ధీదగం సర్వం సద్ధిదిగం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ బ్రహ్మ సర్వం అని మంత్రంలో కనబడుతున్నది అంటే ప్రతిదా ఆత్మ ఎలా పోల్చుకోవాలంటే సచిత్ రూపంలో ఉంటుందని చెప్పాడు కదా చిత్ ఎదగం సర్వం సత్ ఎదగం సర్వం ఇదంతా సచ్య రూపంగానే ఉన్నది అందుకే సర్వం కల్విదం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మం ఒక్కటే సర్వం బ్రహ్మమే మొత్తం ఉన్నది అని చెప్తున్నాడు అంటే ఇతడు అందరు సత్యద్ రూపంలో బ్రహ్మమనే చూస్తున్నాడు కానీ ఈ కర్మలు వాటి వికారాలకు అంటట్లేదు అని తెలుస్తున్నది అదేవిధంగా మరొక చోటు చెప్తాడు ఆత్మ కంటే వేరు కాని దాన్ని ఆత్మకంటే భిన్నంగా అతన్ని చూ ఎవడు చూస్తాడో వాడిని సర్వభూతాలు పరాభవిస్తున్నాయని మంత్రం ఉంది ఇక్కడ అంటే ఆత్మకంటే భిన్నం సర్వవ్యాపకమే ఉన్నది అందుకే సర్వంత పరదా పరాదాద్యోన్యత్రాత్మన సర్వం వేద అనేటువంటి మంత్రంలో ఇది కనబడుతున్నది కానీ మొత్తం ఇందులో ఈశావాస్యవేదం సర్వం అని ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం అనే భావం ఈ రెండు వార్థాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు శంకరుల భాష్యం చెప్పిన దాన్ని తీసుకోవాలి దీన్ని తీసుకోవాలా రెండూ తీసుకోవాలి రెండూ తీసుకుంటేనే పరిపూర్ణమవుతుంది మొట్టమొదటి చెప్పినప్పుడు ఈ కర్మలు చేస్తున్నా నేను అంటట్లేదు కనుక నేను అకర్మని అనుకుంటాడు అదేవిధంగా కర్మలు మానేశానన్నా శరీరతో కర్మలు మానేశానంటా మానేయడం అనే కర్మ ఉంది కర్మలు మారడం లేదయ్యా అని గ్రహించాలని అక్కడ చెప్పడం అది అర్థం చేసుకోవడం వరకు పనికి వచ్చింది కానీ ఆత్మనిష్ఠుడైన వాడి యొక్క స్థితి సర్వాత్మ భావనతో ఉందని తెలియడం కోసం ఇంత విశేషమైన అర్థం చెప్పుకున్నాం ఇది ఎవరికి ఆత్మనిష్ఠుడైన వాడికి అందుకే అటువంటి బుద్ధిమంతుడు అటువంటి యుక్తుడు అటువంటి కృష్ణ కర్మ అనే విషయాన్ని చక్కగా చెప్పి అటువంటి గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసహ సంఘము లేని వాడి ముక్తుడైనటువంటి కేవలం జ్ఞానమునందు కూడా యజ్ఞాయ ఆచరిత కర్మ యజ్ఞం కోసమై కర్మ చేసినట్లయితే అది ఫలంతో సహా బ్రహ్మములోనే లేనమవుతుంది తప్ప అతనికి కర్మ ఫలమైన జన్మలనివ్వదు సో కొడుక్కలనివ్వదు అందుకే అటువంటి జ్ఞాని కర్మని ఆచరిస్తే కర్మ ఆచరిస్తే బంధం కదండి జన్మ కదండి అంటే జ్ఞానంలో ఉన్న వాడికి ఎందుకంటే వాడి కర్మలో కూడా అకర్మం చూస్తున్నాడు కదా అకర్మ పరమాత్మ ఎందే దీన్ని చూస్తున్నాడు కనుక పరమాత్మ నిష్ఠుడు కనుక బంధించదు వాడు చేసేది యజ్ఞాయ ఆచరిత కర్మ యజ్ఞం కోసం చేస్తున్నాడు వాడు యజ్ఞం చేసినప్పుడు ఎలా చేస్తాడు అంటే యజ్ఞం చేసినప్పుడు ఇవన్నీ బ్రహ్మమే అని భావించడం కాదు ఇవన్నీ బ్రహ్మముగానే చూస్తాడు మొత్తం బ్రహ్మముగానే దర్శిస్తాడు బ్రహ్మం అనుకో అనడం వేరు బ్రహ్మముగా దర్శించడం వేరు అంతే కదా మొదటి స్థితిలో అనుకో అనుకో కానీ అనుభవం కావాలంటే ఇక్కడ కానీ ఇది కూడా బ్రహ్మమే అది కూడా బ్రహ్మమే అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆవాహన చేసినట్టు ఉంటుంది విగ్రహంలో విగ్రహంలో పరమాత్మను ఆవాహన చేస్తున్నావు కానీ విగ్రహం పరమాత్మ కాదు కానీ పరమాత్మను ఆవాహన చేయడం వల్ల పరమాత్మ శక్తి అందులో కేంద్రీకృతమై నువ్వు చేస్తున్నావు ఆ విధంగా యజ్ఞద్రవ్యములే ఎందు బ్రహ్మమును ఆవాహన చేస్తున్నాడా కాదు బ్రహ్మము కానిది లేదు ఇస్తున్న నేను పుచ్చుకుంటున్న అగ్ని చెయ్యబడే కర్మ ఇదంతా బ్రహ్మము తప్ప మరొకట్లేదు బ్రహ్మము ఎందుకు కదా సర్వాత్మ భావన ఉంది గనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మకర్మ సమాధిన అనే మాటలో బ్రహ్మకర్మ అంటే బ్రహ్మమును మరువునటువంటి కర్మ ఒకటి బ్రహ్మకర్మ అంటే వేదకర్మ ఆ వేదకర్మ చేస్తున్నప్పుడు సమాధి స్థితులు ఉన్నాడు అంటే బ్రహ్మమునందు ఏకాగ్రస్థితులు నిలబడి ఉన్నాడు అతడు అంతేగాని కాసేపు యజ్ఞం చేస్తున్నా గనక బ్రహ్మభావాన్ని పక్కన పెడదాం అని పెట్టలేదు ఆ బ్రహ్మభావల్ని నిలబడి ఉన్నాడు యజ్ఞాది కర్మలు చేస్తున్నప్పుడు బ్రహ్మభావన ఉండదు కర్మభావన ఉంటుంది కాదయ్యా వాడికి మాత్రం వీటి ఎందుకు కూడా బ్రహ్మ భావన కాదు బ్రహ్మానుభవమే ఉంటుంది అని చెప్తూ సర్వం బ్రహ్మమయం అని చెప్తున్నాడు ఇవి కాక మరికొన్ని యజ్ఞాలు ఉన్నాయంటూ సుమారు పన్నెండు యజ్ఞాలు చెప్తున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ పన్నెండు యజ్ఞాలు ఎందుకు చెప్తున్నాడు అంటే సాధకుల కోసం సిద్ధి పొందిన ఎన్ని యజ్ఞాలలో ఒకటే యజ్ఞం అయితే వాడు అనేక యజ్ఞాలు చేస్తున్నట్టు కనబడుతున్నాడు కాదంటే వాడికి అన్ని బ్రహ్మయజ్ఞమే మరొకటి కాదు బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మరూపమైన యజ్ఞం మనం నిత్యం చెప్పుకునే బ్రహ్మయజ్ఞం అని వేదంలో భాగాలు పారాయణ చేయడం కాదు ఇక్కడ వాడు సర్వం బ్రహ్మంగా చూస్తాడు కానీ వేదము చెప్పిన పన్నెండు యజ్ఞాలండి ఈ పన్నెండు యజ్ఞాలు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఏదైనా ఒకటి మనం చేస్తున్నామా లేదా తెలుసుకుంటే తృప్తిగా ఉండచ్చు ఏది చేయడం లేదంటే ప్రారంభించాలి ప్రారంభించకపోతే తరించడం ఏ విధంగానైనా సాధ్యం కాదని తెలుసుకోవాలి ఇక్కడ కానీ యజ్ఞాలు ఏమిటో చెప్తున్నాడు దైవమే వాజ్ఞం యోగిన పర్యపాసతే బ్రహ్మాగ్నో బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహతి ఇక్కడ రెండు యజ్ఞం చెప్పబడుతున్నాయి మొదటిది కొంతమంది యోగులు అంటే యోగిన కొంతమంది యోగులు దైవరూప యజ్ఞాన్ని పర్యూపాసన చేస్తారు అంటే పరి ఉపాసన అని మాట వచ్చింది ఇక్కడ అదేవిధంగా అనుష్ఠిస్తున్నారు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు ఉపాసన అంటే అనుష్ఠానమే నిత్యానుష్ఠానమే ఉపాసన అది బాగా చేస్తారు వాళ్ళు అది దైవమేవ అపరే యజ్ఞం ఆ యజ్ఞం ఏంటంటే అపరే అంటే కొందరు దైవ రూపమైన యజ్ఞాన్ని చక్కగా అనుష్టిస్తారు వాళ్ళు యోగులే అంటే దాని ఎందు నిష్ఠితులే చక్కగా అనుష్టిస్తున్నారు అని చెప్తున్నారు అంటే ఇది దైవయజ్ఞం అని పెట్టుకోవాలి మొదటి దైవయజ్ఞం అంటే అర్థం ఏంటంటే దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి యజ్ఞము ఆయా దేవతలను ఆరాధించుట ఆయా దేవతలపై ఉపాసించుట ఇవన్నీ కూడా దైవ రూపమైన యజ్ఞం రెండవది ఏంటంటే ఇందాక నేను చెప్పిన యజ్ఞం అన్నాడు ఇది అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహతి ఇది చాలా విశేషమైన మాట బ్రహ్మాగ్నియందు యజ్ఞముతోనే వాళ్ళు ఆహుతి చేస్తున్నారు అన్నారు ఇక్కడ ఉపజుహ్వతి అనే మాటకు అర్థం ఏంటంటే ఆచరించుతున్నారు లేదా ఆహుతి చేస్తున్నారు ఇక్కడ యజ్ఞైన ఇవ యజ్ఞం ఉపజుహ్వతి ఇది మాట యజ్ఞముతో యజ్ఞమును ఆచరిస్తున్నారు యజ్ఞంతో యజ్ఞాన్ని ఆచరించడం ఏంటండి అంటే ఇక్కడ భగవత్పాలు వారు చెప్తారు యజ్ఞం అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి ఆత్మని కూడా అర్థం ఉన్నది ఎందుకంటే కర్మరూపమైన యజ్ఞాన్ని ఆత్మ వల్లనే ఆచరిస్తున్నాం కదా ఆత్మకు యజ్ఞం అనే పేరు ఉందిట కానీ ఆత్మ చేతనే బ్రహ్మాగ్నియందు వాళ్ళు యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు ఆత్మతో బ్రహ్మాగ్ని ఎందు యజ్ఞం చేస్తున్నారు అంటే ఉపాధులతో ఉన్నది ఆత్మ ఉపాధి రహితమైనది వాళ్ళ బ్రహ్మ ఇది తెలుసుకుంటే చాలు ఉపాధి తాదాత్మ్యం చెంది జీవుడు అనుకుంటున్నాడు మానవుడు అంతా ఇంకేమీ లేదండి ఇక్కడ కొండలో సూర్యుడు కానీ కొండలో సూర్యుడు జీవుడైతే ఆకాశంలో సూర్యుడు బ్రహ్మం ఇదొక్కడు తెలుసుకుంటే చాలు కొండలో సూర్యుడు జీవుడు ఆకాశంలో సూర్యుడు బ్రహ్మం కదా కనుక అందరు సూర్యులు వచ్చారు ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా కానీ ఇద్దరుని వ్యవహరించేముంది కొండలు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా నువ్వు చూపిస్తావు ఒకడికి చూడు కావాలంటే రా చూడు కొండలు సూర్యుడు ఉన్నాడు లేదా పైన ఉన్నాడు లేదని రెండు చెప్తు వినవే వాడు పెద్ద వాదిస్తాడు వాదించిన ఒప్పుకో లేకపోతే ఇప్పుడు పిచ్చైతికి మరీ కష్టం నీకు అర్థమైంది కదా కనుక రెండు సూర్యులు కనబడించే మాత్రం రెండు కాదు ఒకటే అని తెలియాలి అది తెలియాలంటే యజ్ఞం చేయాలి కానీ బ్రహ్మాజ్ఞం అపరయజ్ఞం కొండలో సూర్యుడు ఆకాశంలో సుర్యుడు ఒకటే అనుకోవాలి దాని కొండ పగలగొట్టక్కర్లేదు అది ఉంటూ ఉండగానే తెలుగు తెచ్చుకోవాలి అలాగే నా దేహాదులతో తాదాత్యంది నేను నేను అనుకుంటున్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ దేహాదులకు విలక్షణమైన బ్రహ్మము యొక్క స్వరూపమే అని గ్రహిస్తూ బ్రహ్మాగ్నవు అంటే ఆ బ్రహ్మరూపమైన చింతనానబడే అగ్ని దీన్ని బట్టి యజ్ఞం ప్రతివారు కూడాను ఒక మంట పెట్టడం నెయ్యి వేయడం మాత్రమే అనుకోవద్దు ఇది తెలుసుకోవాలి ఇది మళ్ళీ కర్మయోగంలో కూడా ఆయన యజ్ఞములు అంటే ఏంటి చెప్పాడు యజ్ఞార్థం గురు కర్మత్వం అని చెప్పాడు కానీ యజ్ఞం అనగానే ప్రతిసారి కూడాను అగ్ని రగిల్చి నెయ్యి వేయడం మాత్రమే అనుకోవద్దు అది యజ్ఞముల్లో ఒకటి యజ్ఞం అంటే దేవతారాధన రూపమైన కర్మ ఒకటి త్యాగపూర్వ కర్మ అని రెండర్థాలు చెప్పుకోవాలి ఇక్కడ మనల్ని తరింపజేసేటువంటి భగవద్రాధనారూపమైన కర్మ ఆ మాటకు వస్తే జపం కూడా యజ్ఞమే ఇది తెలుసుకోవాలి కనుక ఏంటో ఈ మధ్యకాలంలో మేము అగ్నిహోత్రం చేస్తున్నాం కనుక యజ్ఞం చేస్తున్నాం అంటే అంటే బాబా అదొకటే యజ్ఞం కాదు పూజ కూడా యజ్ఞమే నిత్యం చేసే పూజ కూడా యజ్ఞమే అదేవిధంగా జపము యజ్ఞమే యోగము యజ్ఞమే ఇవి వేదము చెప్పినటువంటి ఇవన్నీ కూడా నువ్వు ఎంచుకు నువ్వు కావు మనకు మనం కొత్త కొత్త వెంచుకోడదు వేదం ఇన్ని యజ్ఞాలు చెప్పింది వేదం ఏ ఏ యజ్ఞాలు చెప్పిందో తెలుసుకోవాలి కానీ బ్రహ్మాగ్ని ఎందు హుతం చేస్తాడు యజ్ఞముతో యజ్ఞమును ఆచరిస్తున్నాడు దేని ఎందు బ్రహ్మాగ్ని ఎందు కొందరు కొందరు దేవతల్ని ఉపాసిస్తారు అది దైవయజ్ఞం కొందరు బ్రహ్మాగ్ని ఎందు యజ్ఞముతో యజ్ఞాన్ని ఉపాసిస్తారు ఇక్కడ అంటే ఉపాధిలతో ఉన్న నేను ఉపాధి రహితమైన పరబ్రహ్మము అనే వివేచన చేస్తూ తన యొక్క ఉపాధి సహిత భావాన్ని విడిచిపెట్టి తాదాత్మ్య భావం విడిచిపెట్టి దాని లయం చెయ్యుటా ఇది అంటే బ్రహ్మచింతనారూపమైనది అని చెప్పాడు ఇక్కడ అంటే ఇది జ్ఞానంలో విచారణ దశలో ఉన్నటువంటి యజ్ఞం ఇక్కడ జ్ఞానంలో సిద్ధదశకు కాదు విచారణ కాలంలోనే యజ్ఞ అది శ్రోత్రాదీని సంయమాగ్నిషు జుహ్వతి కొంతమంది శ్రోత్రాది ఇంద్రియాలను అంటే చెవులు మొదలైన ఇంద్రియాలన్నిటినీ సంయమనం అనే అగ్ని ముందు హుతం చేస్తారట అంత గొప్పగా చెప్పారండి మనకంటే ఈ అగ్నిహోత్రంలో హుం చేయడం కాన్సెప్ట్ ఉంటుంది కనుక దాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ మంచి ఉపమానంగా తీసుకుని వర్ణిస్తున్నాడు ఇక్కడ మూడవ వారు ఎవరు అంటే ఇంద్రియాలని సంయమనే అగ్నిలో హుతం చేస్తారట అంటే నిగ్రహం అనే అగ్నిలో ఇంద్రియాన్ని హుతం చేస్తారు ఇంద్రియాలు అటు ఇటు పోతున్నా నిగ్రహించుతారు అనిగ్రహించిన ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళి అనిగ్రహంలో ఉండిపోయాయి కదా కానీ నిగ్రహం అనబడేటువంటి అగ్ని ఎందు ఇంద్రియాన్ని హుతం చేస్తారంటే ఇంద్రియ నిగ్రహము ఒక యజ్ఞము ఇది చెప్పబడుతున్నది మొదటి దేవతారాధన ఒక యజ్ఞము బ్రహ్మచింతన చేస్తూ తనలో పరిమితమైన ఆత్మభావాన్ని అపరిమితమైన బ్రహ్మతో ఐక్యం చేయడము ఆ బ్రహ్మరూపమైన యజ్ఞము ఇప్పుడు చెప్తున్నది ఇంద్రియ నిగ్రహం మూడవ యజ్ఞము నాలుగవ యజ్ఞం ఏంటంటే శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహతి శబ్దాదులని అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములైన విషయాలని ఇంద్రియాలని అగ్ని ఎందుకు హుతం చేస్తారు ఇది ఒక యజ్ఞంట ఇదేంటి అండి ఇది కదా బయట కనబడే ప్రతి వస్తువుని ఇంద్రియాలతో పుచ్చుకుంటున్నాం కానీ యజ్ఞం అయిపోతుంది కదా అంటే ఇక్కడ మళ్ళీ దానికి అందమైన వివరణ తెలుసుకోవాల్సింది ఏంటంటే అవిరుద్ధ విషయ గ్రహణం రాగద్వేషరహితంగా శాస్త్ర విరుద్ధము పద్ధతిలో విషయములను ఇంద్రియాలతో గ్రహించడం ఏదైతే ఉన్నదో అది ఈ విషయ రూప యజ్ఞము అన్నాడుగా విషయ రూప యజ్ఞము ఇది ఎలాంటిది అంటే ఎన్నో వస్తువులు అందుబాటులో ఉంటాయి మనకి కొనడానికి బోల్డ్డంత డబ్బు ఉంటుంది కానీ మనం అనుభవించే వస్తువు ధర్మ విరుద్ధమా కాదా ఆలోచించాలి ఇక్కడ ఎందుకంటే నీకు ఎవడవు తెచ్చి బోల్డంత ఇస్తాడు పైగా చూసేవాడెవడు లేడు వాడంతా వాడు ఆఫర్ చేసే అడగలేదు పుచ్చుకుంటావా లేదా చూడండి ఇక్కడ అక్కడ ధర్మం ఎప్లై అవుతుంది ధర్మం ఎప్లై అయితే ఇది నాది కాదు ఇది ధర్మ విరుద్ధమైనది నేను పుచ్చుకోనన్నావు అంటే నువ్వు ఇదే పుచ్చుకుంటున్నావు నీ శ్రమతో శాస్త్ర సమ్మతమైనది ధర్మ సమ్మతమైనవి పుచ్చుకుంటున్నావు కానీ ధర్మవిరుద్ధమైనవి పుచ్చుకోవట్లేదు కనుక ధర్మవిరుద్ధము కానివి రాగద్వేషరహితంగా ఇంద్రియాలతో విషయాన్ని గ్రహిస్తే అది విషయ రూప యజ్ఞం అవుతున్నది అన్నాడు ఇక్కడ అక్కడ ఇంద్రియ నిగ్రహం ఒక యజ్ఞం కొందరు ఇంద్రియాలను నిగ్రహిస్తారు అది యజ్ఞం ఈ ఇంద్రియంలో ఏం జరుగుతుందంటే ధర్మబద్ధమైన పరిమితమైన రాగద్వేషాలను కలిగించని విషయాలను మాత్రమే స్వీకరించడం ఇది నాలుగవ యజ్ఞము ఇవి చాలా విశేషములు ఇక్కడ అగ్నిహోత్ర కర్మలే చూడండి ఇక్కడ ఇదంతా నువ్వు నీ మనస్సుతో చేయవలసిన యజ్ఞములే దీని బట్టి ధర్మబద్ధంగా లభించిన దానితోనే తృప్తి చెందుతూ ఉంటాడో అవకాశం ఉన్నప్పటికీ అధర్మ విషయాలు జోలికి పోడో వాడు కూడా యజ్ఞం చేస్తున్నటువంటి వాడే వీళ్ళందరూ యజ్ఞం చేసేవారండి ఇవి చెప్తూ ఉంటే ఇలాంటి యాజ్ఞికులు ప్రపంచంలో ఉంటే ప్రపంచం బాగుపడుతుంది తెలుస్తున్నది కదా మొదటి దేవతలను ఆరాధించాడు ఇది చాలామంది అదొకటే యజ్ఞం అనుకుంటారు కానీ బ్రహ్మచింతను కూడా యజ్ఞం అని చూపించాడు మూడవది ఇంద్రియ నిగ్రహం యజ్ఞం అన్నాడు మూడవది నాలుగవది పరిమితమైన శాస్త్ర సమ్మతమైన విషయాలను మాత్రమే స్వీకరిస్తూ జీవించడాన్ని మరొక యజ్ఞంగా చెప్పాడు ఐదవది ఏంటంటే కర్మాని ఇంద్రియకర్మాణి కర్మాని చాపరే ఆత్మ సంయమయోగాగ్నవు జుహ్వతి జ్ఞానదీపితే అంటే ఇంద్రియాల క్రియలు ప్రాణాల క్రియలు ఇవన్నీ కూడాను జ్ఞానము చేత ఆత్మయందు నిలిపి అన్నాడు ఇవంటి ఆత్మ ఉనికి చేతన ఇవన్నీ నడుస్తున్నాయి కానీ వీటికి అవి ప్రత్యేకంగా ఉనికి లేవు కానీ ఇవన్నిటినీ కూడా ఆత్మయందే ప్రబలీనం చేయడం ఆత్మ సంయమోగాగ్ని అన్నాడు అంటే ఆత్మయందు చిత్తాన్ని నిలుపుట ఇంతవరకు ఇంద్రియాలను గ్రహించడం పరిమితమైనవి తీసుకోవడం చెప్పాడు ఇప్పుడు ఆత్మయందు చిత్తాన్ని నిలపాలి అంటే సాధన చేసి బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖ ప్రయత్నం చేయడం ఈ ప్రయత్నం చేయడం యజ్ఞం అని చెప్పబడుతుంది ఎప్పుడైనా చేసేమో కూర్చొని ఒక్కసారేనా విషయాలు బయటకు వెళుపుతున్నాయి తీసాయి ఆత్మేంది నిలుపు ఆ ప్రయత్నం ఆత్మ సంయమ యోగాగ్ని ఇప్పటికి ఎన్ని యజ్ఞాలు అయ్యాయండి ఇందులో ఏది సౌఖ్యమో మీరు ఎంచుకోండి ఏది ప్రస్తుతం సౌఖ్యంగా అనిపించట్లేదు కానీ ఇందులో ఏది చేయకపోయినా ప్రమాదమే ఇక్కడ ద్రవ్యయజ్ఞ తపోయజజ్ఞా యోగయజ్ఞా తథాపరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చంసి వ్రత ఐదు మరో ఐదు యజ్ఞాలు చెప్పాడు అంటే పదే పై ఇప్పటికీ ఈ ఐదు యజ్ఞాలంటే ద్రవ్యయజ్ఞం ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలతో చేసే యజ్ఞం అన్నాడు అంటే నీకు లభించిన సంపదలతో చేసే యజ్ఞము ద్రవ్యయజ్ఞము అంటే దానం ద్రవ్యయజ్ఞం కిందకు వస్తుంది ఒక దానం చేసావు ఒక సత్కర్మ డబ్బుతో చేసావు అదేవిధంగా పది మందికి అన్నం పెట్టావు ఇవి ద్రవ్యయజ్ఞములు అన్నం పెట్టామంటే ద్రవ్యమే కదా ఈ ద్రవ్యాన్ని నువ్వు అర్పణ బుద్ధితో పెట్టినప్పుడు అది భగవత్ ప్రీతి కోసము పుణ్యం కోసము దేనికోసం చేసిన ద్రవ్యయజ్ఞం కనుక దానం ద్రవ్యయజ్ఞం కిందకు వస్తుంది అన్నములు పెట్టుట ఇచ్చాదులని ద్రవ్యయజ్ఞానికి వస్తాయి అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు ద్రవ్యములు సమకూర్చు హు చేస్తావు కదా అది కూడా ద్రవ్యయజ్ఞమే మరొకటి తపోయజ్ఞం తపోయ యజ్ఞం అంటే నియమ తపస్సు కూడా యజ్ఞం ఇవన్నీ యజ్ఞాలలోకి వస్తాయి తపోయజ్ఞము అంటే తపహ ఆహార నియమం అన్నాడు ఆహార నియమమే తపస్సు అటువంటి ఆహార నియమం చేసినట్లయితే అది యజ్ఞమే ఆహార నియమం అంటే అర్థం ఏది శరీరానికి సాధనకు అనుకూలము అది అది మాత్రమే స్వీకరించడం ఒకటి ఉపవాసం కూడా తపోయజ్ఞం కింద చెప్పారు ఇక్కడ ఉపవాసాదులు చెప్పారు కదా అని ఎవడికి వాడు కొత్త ఉపవాసం స్కీవ్ పెట్టుకుంటాడు ఇవాళ బుధవారం ఉపవాసం మంగళవారం ఉపవాసం వాడికి వాడు ఎక్కడ శాస్త్రాలు లేవు శాస్త్రం చెప్పిన ఉపవాస ప్రక్రియలు వేరు ఇప్పుడు తయారవుతున్నవి వేరు పైగా మా కొడుకు పెళ్ళి ఉపవాసం పెళ్లి కావడానికి ఉపవాసం ఈ ఉపవాసాల గురించి ఇక్కడ ప్రస్తావన వద్ద అడ్డదిడ్డమైన ఉపవాసాలు చేస్తే మనలో సత్వం క్షీణిస్తుంది సత్వం క్షీణిస్తే ఈశ్వర సాధనకు అనుకూలంగా శరీరం ఉండదు ఎందుకంటే ధాతువులు సరిగ్గా ఉంటేనే సాధన సరిగ్గా జరుగుతుంది ధాతు పుష్టి ఆహార సేవనం జరుగుతుంది ఆహారం ప్రీతి కోసం కాకుండా శరీరం యొక్క స్థితికై తీసుకోవాలి ఇక్కడ అది దానికి శుద్ధం చేసుకునే ప్రక్రియ ఈశ్వరాపరణ ఇచ్చాద తపోయజ్ఞం అంటే ఆహార విసర్జనం అయితే ఆహారం అంటే మరొక అర్థం ఏంటంటే ఇంద్రియ విషయ ఇంద్రియాలు పొందుతున్న విషయాన్ని తగ్గించుకున్నట ఇది క్రమంగా ఇందాక నిగ్రహించుకోవడం చెప్పారు ఇప్పుడు తగ్గించుకున్నట ఇంకా దీనికి వస్తుంది తపోయజ్ఞం అలాగే తప్పించుట అని మనకు కూడా తెలుసు తెలుసుకోవాలి తప్పించుట తప్పిస్తే గానీ ఏది దొరకదండి ఆ తప్పించిన ఎలా చేయాలంటే మనోవాక్కాయ కర్మలతో తప్పించుట శరీరాన్ని ఉపవాసాదులతోనూ అలాగే మనస్సుని స్మరణ ధ్యానము మొదలైన వాటితోనూ వాక్కుని వివిధ విధాలుగా అంటే స్తోత్రము జపము వాచికంగాను ఇవి చేయడం అంతా కూడా తపస్సు వీటి గురించి తెలియాలంటే మళ్ళీ తర్వాత కొన్ని అధ్యాయుల తర్వాత వాచిక తపస్సు శారీరక తపస్సు మానసిక తపస్సు అని చెప్పబోతాడు ఇక్కడికి గుర్తుపెట్టుకుని చెప్పాలి ఎవడు గుర్తుపెట్టుకుంటాడు కావాలనుకున్నవాడు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తరించాలనుకున్నవాడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు మననం చేసుకుంటాడు మిగిలిన వాడు కాలక్షేపమే అది నాకు తెలుస్తూనే ఉంటుంది కానీ సాధకుడు కోసం చెప్తున్నామన్న విషయం గ్రహిస్తూ తపోయజ్ఞాహ అది తపోయజ్ఞము యోగ యజ్ఞాస్తధ పరి యోగ యజ్ఞులు కొందరు అన్నాడు యోగ యజ్ఞులు అన్నప్పుడు భగవత్పాదు వారు అంటారు ప్రాణాయామ ప్రత్యాహారాది అన్నాడు అంటే ప్రాణాయామం ప్రత్యాహారం అనేదైతే చెప్పబడుతుందో అది యోగ యజ్ఞం అన్నారు కానీ తర్వాత మళ్ళీ ప్రాణాయామం ఒక్కటి ఒక యజ్ఞంగా స్వామి వర్ణించబోతున్నాడు కానీ యోగం స్వీకరించవచ్చా అంటే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మొత్తం కలిపిన అష్టాంగ యోగం అంతా కూడా యజ్ఞమే అన్నాడు అంటే ఇక్కడ అవి కూడా గ్రాహ్యములే అంతేగాని వేదాంత విచారణ చాలండి యోగం అక్కర్లేదు అంటే అదొక నాస్తికం అవి కూడా గ్రాహ్యములే పైకి ఒకదానికి సహకరిస్తా ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోవద్దు అంటే మీరు పన్నెండు రాసుకుని ఇందులో ఒక టిక్ పెట్టుకుని నేను చేస్తున్నాను అని అనుకోవడం కాదు పన్నెండు చేయాల్సిందే తెలుసుకోండి ఇక్కడ అందులో కొన్ని నువ్వు సులభంగా చేయగలవు కొన్ని కొంచెం కష్టపడాలి ఇక్కడ కానీ సులభంగా చేయగలిగినవి బాగా చేస్తూ వాటి బలంతో మరుగుడి ప్రయత్నం చేయి ఒకదాని కొట్టి సహకరిస్తూ ఒకదాని సహకారం పరస్పర పూరకాలే తప్ప పరస్పర విరుద్ధాలు కావు ఇది తెలుసుకోవాల్సింది అందుకు కొన్ని కొన్నిని జీవలక్షణం బట్టి కొన్ని ఆసక్తి కలుగుతుంది అందుకని నేను ఇందులో చెప్పిన దాంట్లో ప్రాణాయామం చేస్తున్నాను గనక పూజలు మానేశానండి ఇంద్రియ మానేశానండి ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞాలు మానేశా అని నానవద్దు ఇది తెలుసుకోండి ఈ మధ్య అదొకటి వచ్చింది యోగాకి వెళ్ళిన దగ్గర నుంచి పూజలు మానేసా వేదాంత క్లాస్కి వెళ్ళిన దగ్గర నుంచి సంధ్యావదనం మానేశాడు ఒకడు అని మానే ఆత్మయందు పరిపూర్ణ సిద్ధి కలిగే వరకు శృతి విహిత కర్మాచరణ మానరాదు నీకు కోరికలు పోయే అంటే కామ్యకర్మలు వదిలేయి అందుగాని నేను విహితమైన కర్మలు మానరాదన్న మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందుకే యజ్ఞములు ఇన్ని రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ ద్రవ్య యజ్ఞాలు తపోయజ్ఞాలు యోగ యజ్ఞములు అంటే అష్టాంగముతో చెప్పుకోవచ్చు అదేవిధంగా యోగము అంటే మునుపు చెప్పినట్లుగా సమత్వ బుద్ధి కలిగి ఉండుట ఈశ్వరాపణ బుద్ధి కలిగి ఉండుట ఏది చేసినా ఈశ్వరాపణ బుద్ధితో చేయడం అనేది తెచ్చుకున్న యోగ యజ్ఞమే అవుతుంది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ కొంతమంది ఇవి రెండు ఒకటిగానే చెప్పారు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అని కానీ భగవత్పాదలు వారు రెండు వేరు చేసి చూపించారు స్వాధ్యాయము అంటే వేదాది శాస్త్రములు అధ్యయనం చేయుట అంటే వేదాభ్యాసం ఎవరికి విధించిందో వారు వేదాభ్యాసం చేస్తారు మిగిలిన వారు వేదాల నుంచి వచ్చినటువంటి రామాయణమో భారతమో శృతి స్మృతి పురాణ ఇతిహాస ఎంత వాంగ్మయం ఉంది మనకి అదంతా వేదమును మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే వచ్చింది కనుక అలాంటి శాస్త్రాలను అభ్యాసం చేయడం స్వాధ్యాయము అభ్యాసం చేయడం అంటే వల్ల వేయడమా కూడా గొప్ప యజ్ఞమే ఇది తెలుసుకోండి కొంతమందికి వేదార్థం తెలియకపోవచ్చు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు అది మంచిదే ఎందుకంటే దానికి శబ్దానికి శక్తి ఉంది అర్థం నువ్వు ఎంత నీ బుద్ధికి వాళ్ళు ఒకటి అర్థం అవుతుంది సరిపోయింది అనిపిస్తుంది మూడు నాలుగు రోజుల తర్వాత అదే అర్థం చెప్తే ఓహో అదా నాకు అప్పట్లో తెలియలేదండి అన్నాడు కానీ అప్పట్లో తెలియలేదని విషయం అప్పుడు తెలియదు అప్పుడు అదే అనుకున్నాం అందుకే అర్థాలు తెలిస్తేనే జ్ఞానము శాస్త్రం అనుకోవద్దు శాస్త్రం దానికంటూ శక్తి కలిగి ఉంటుంది అందుకే మన వాళ్ళు అధ్యయనం చేయడం ఒక భాగం అర్థం తెలుసుకోవడం ఒక భాగం వేద పండితులు కూడా రెండు భాగాలుగా ఉంటారు వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు వేదార్థం తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ వేదాధ్యయన పరుడు ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా వేదార్థం తెలుసుకోవాలనుకోవాలి అందుకని వేదం నేర్చేసుకున్నాను వాటి యొక్క అర్థ విచారణ చేయడం జ్ఞానం అన్నాడు అందుకే రెండు యజ్ఞములే ముందుకు శాస్త్ర అభ్యాసం శాస్త్రార్థ పరిజ్ఞానం జ్ఞాన యజ్ఞం అన్నారు భగవత్వాలు వారు కానీ శాస్త్రాల్ని అభ్యాసం చేయడం స్వాధ్యాయ యజ్ఞం శాస్త్రార్థ పరిజ్ఞానం జ్ఞాన యజ్ఞం ఇవి రెండు యజ్ఞాలండి ఇక్కడ ఇప్పటికీ ఎన్నయ్యే పది ఈ పది యజ్ఞాలు ఎవరు చేస్తారు గొప్పగా చెప్పాడు యతయ సంసిత వ్రతహ గొప్ప మరి చెప్పాడు యజ్ఞాలు చెయ్యాలంటూ ఉండవలసింది వాడు యతి అయి ఉండాలి సంసిత వ్రతులై ఉండాలి యతి అై అంటే అర్థం సన్యాసులు అయిపోవాలన్నా యతయహ అన్నప్పుడు ఇక్కడ ప్రయత్నశీలుడై యజ్ఞములు చెయ్యాలి ఎఫర్ట్ నేను చెయ్యాలి అనుకుని ప్రయత్నం చేయాలి ప్రయత్నశీలుడవై ఈ చెప్పినటువంటి పది యజ్ఞాలు చెయ్యాలి ప్రయత్నశీలుడవై చేయాలి అంతేకాదు సంసిత వ్రత సంసిత వ్రతహ అంటే గట్టి పట్టుదలతో దీనికి అహింసాది తీక్ష్ణ వ్రతములతో అని కూడా అర్థం చెప్పారు సంసిత వ్రతాహ అంటే ఈ వ్రతాలు చేసినప్పుడు కొన్ని అర్హతలు ఉండాలండి వ్రతాలు పాటించేటప్పుడు అదేంటంటే అహింస శుచి సత్యము ఇవన్నీ ఉండాలి అంతేగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను పూజలు చేస్తున్నాను చాలు అనుకోవద్దు వాటికి సంసిత వ్రతులై ఉండాలి సంసిత వ్రతులు అంటే సత్యము అహింస శౌచము ఆర్జవము ఇత్యాదులు కలిగి చేయడం అవి చేయడం కష్టమండి కష్టం కనుక గట్టిగా చేయాలి అది సంసిత వ్రతాహ అంటే అహింసాది నియమము నియమములను ఏమరపాటు లేకుండా పాటించడం సంసిత వ్రత నిరంతర ప్రయత్నశీలుడై దీన్ని పాటించడం ఆ మధ్య ట్రై చేసిన కానీ నా కాలేదండి అంటే ఇప్పుడు ట్రై చేయట్లేదు అర్థం ఇక్కడ కానీ సిద్ధి వరకు ట్రై చేస్తున్నండి అది మానరాదు కానీ అవి చేస్తున్నాను కదా యజ్ఞములని చెప్పి అహింసాది నియమములు వదలరాదు అందుకే సంసిత వ్రతహ యతయ సంసిత వ్రతహ అనే మాట మొత్తం పది యజ్ఞానికి ఉండవలసిన అర్హతను చెప్పాడు ఇప్పుడు పదకొండు పన్నెండు కూడా చెప్పబోతున్నాడు ఇక్కడ ఈ సంసిత వ్రత యతయ వీటికి కూడా వర్తిస్తుంది అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వ ప్రాణాయామ పరాయణ ప్రాణాయామ పరాయణ యజ్ఞమిది ఈ ప్రాణాయామ ఎలా చేస్తారంటే కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును హోమం చేస్తారు మరికొందరు యోగులు ప్రాణవాయువును అపానవాయువును భుతం చేస్తారు వీళ్ళు నియతాహారులై ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామానికి నీతాహారం చాలా అవసరం నియమితమైన ఆహారం కలిగి ప్రాణాయామం చేయాలి అదే పొట్ట నిండా తినేసి కూర్చుని ప్రాణాయామం చేస్తే కొత్త రోగములు వచ్చును తెలుసుకో ఇక్కడ కనుక ఎప్పుడు తినాలి ఎలా తినాలి తినడానికి ప్రాణాయామానికి సమయం ఏముండాలి ఇవన్నీ కూడా యోగశాస్త్రం చెప్తుంది అయితే ఇంత గొప్ప ఆధ్యాత్మ విద్య యోగ విద్యను తీసుకొచ్చి అది ఒక ఎక్సర్సైజ్ కింద మార్చేసి అది హిందూ మతానికి చెందింది కాదండి ఈ మాట చాలా తప్పండి హిందూ మతానికి చెందినదే నూటుకు నూరు రూపాయలు యోగం తెలుసుకోండి ఈ మధ్య నేను పరిశోధనలు చేయగా చేయగా తేలింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు ఒక్క పుస్తకం చాలు ఆ పుస్తకం భగవద్గీత అని తేల్చారు ఇక్కడ ఇది గ్రహించవలసిన గొప్ప అంశం అంతేకాదు ఎండ్రోక్రోనజి ఎండ్రోక్రోనాలజిస్ట్స్ వీళ్ళు ఈ మధ్య ఒక రీసెర్చ్ చేశారండి అది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగి బయటకు వచ్చింది ఇటీవలే ఆ న్యూస్ వచ్చింది ఆ సమయంలోనే పాకిస్తాన్లోనూ మరొక చోట కూడాను ఆ ముస్లిం యూనివర్సిటీలు కూడా రీసెర్చ్ తేల్చిన విషయం ఏమిటంటే భగవద్గీతని ఎవడైతే శ్రవణం చేస్తాడో పఠనం చేస్తాడో వాడు అనేక రోగాల నుంచి బయటపడతాడు అని చెప్పారు చేసింది వాళ్ళు మన ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ రిలీజ్ చేసింది అది న్యూస్ పేపర్లో ఆథెంటిక్ న్యూస్ ఇది ఇటీవలే వచ్చింది అంటే భగవద్గీత చదివితే అనేక రుగ్మతలు పోతున్నాయట అంటే ఆ దివ్యమైన శబ్దం అర్థమైన అర్థం కాకపోయినప్పటికీ వింటున్నంతసేపు నీ మనస్సు దానితో లింక్ అయి ఉంటుంది అవునా లేదండి ఇక్కడ నువ్వు ఏదో ఆలోచనలో ఉంది ఏది తాగినా దాని పని ఎలా చేస్తుందో అది ఉంటే శబ్దం ఒక శక్తి ఉంటుంది అది తప్పకుండా నీ మనస్సును ఆ సమయంలో అలా తీసుకొచ్చి లాగుతుంది అప్పుడు ఎన్ని రుగ్మతలు పోతాయో అది వాళ్ళు ఇప్పటికి రీసెర్చ్ చేసి చూపించారు ఇక్కడ ఇదే విషయాన్ని కొద్ది కాలం క్రితం జరిగింది గ్లోబల్ గీతా కన్వెన్షన్ అని చెప్తూ అమెరికాలో ఒక నాలుగేళ్ల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఆ జరుగుతున్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్స్ వచ్చి గీత యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్న ప్రకారం అక్కడ న్యూజెర్సీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి కాలిఫోర్నియాలో గీతా కన్వెన్షన్లో ఒక మాటను చెప్పాడు ఏమనంటే మేము నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో విద్యా సంస్థలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వ్యక్తికి కేవలం ఇంతవరకు మేము భౌతికం సంపాదించుకుంటే చాలు అంటూ టెక్నికల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటూ భౌతికం మాత్రమే నేర్పం కానీ మనస్సుకు సంబంధించినటువంటి విద్య ఇవ్వాలి నైతిక విద్య ఇవ్వాలి అనే విషయం మేము మర్చిపోయాం మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే వికృత్ సమాజం తయారవుతున్నాయి పరివర్షన్స్ వస్తున్నాయి స్వార్థపరత్వం పెరుగుతుంది హింస పెరుగుతోంది కాబట్టి ఎంత భౌతిక వికాసం అవసరమో అంత అంతర్గతమైన వికాసం కూడా అవసరమో అని నాళ్ళకి బుద్ధి తెచ్చుకుని దానికి సంబంధించిన మూడు పుస్తకాలు పెట్టాం మేము కోర్సులో మొదటి ఏడు మూడు పెట్టాం రెండవ ఏడు మూడు పని అందులో ఒకటి తీసేసాం మూడవ ఏడు ఆ మూడు రెండు బరువైపోతున్నాయని ఒకటి తీసే ఒకటే ఉంచాం అది ఎప్పటికీ కంటిన్యూ చేస్తున్నామన్నారు ఆ మూడు పెట్టినప్పుడు ఉన్న పుస్తకం రెండు పెట్టినప్పుడు ఉన్న పుస్తకం చివరికి ఒకటిగా మిగిలిన పుస్తకం భగవద్గీత భగవద్గీతకు ఉన్నటువంటి శక్తి అది యువత ముందు తెలుసుకోవాలి ఇక్కడ ఇదేదో మా అమ్మలు ముసలమ్మలు వాళ్ళసలు ఊపిరికట్టుగా తీయలేరు ప్రణాళమే అక్కడ చేస్తారు తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇవి ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే సాధనకు అనుకూలమైన కాలం ఎవ్వనం అప్పుడే సాధన చేయాలి ఆ సాధన చేస్తే అనుభవించలేం కదా ఇంకా అద్భుతంగా అనుభవిస్తావు తెలియదు ఇక్కడ అలాగే దివ్యంగా అనుభవిస్తావు వాటి రసం తెలుసుకుని అనుభవిస్తావు పతనమైపో నీ వల్ల పది మంది బాగుంటారు అటువంటి ఆధ్యాత్మనిష్ట చిన్నప్పటి నుంచే కలగాలండి అధ్యాత్మనిష్ట కలిగితే సత్కర్మాచరణ చేస్తావు కర్మయోగి అవుతావు తర్వాత జ్ఞానం అవుతావు మోక్షం పొందుతావు ఏమో పరము రెండూ వస్తుంది కానీ అధ్యాత్మవిద్య ఉగ్గుపాలతో నేర్పాలండి ఇంకా చెప్పాలంటే ఉయ్యాలుపుతూ చెప్పిన మదాల సమ్మలాగా చెప్పాలి ఇక్కడ ఆ తల్లి ఎలా చెప్పిందని అధ్యాత్మ విద్య అలా నేర్పాలి అలా నేర్పితే ఈ స్థితికి వస్తారని ఇంత గొప్ప విజ్ఞానం యుగాల క్రితమే చెప్పింది ఏది భారతీయ సంస్కృతి ఇందులో నాలుగు ముక్కలో ఐదు ముక్కలో పట్టుకుని ఎవడో వచ్చి బయలుదేరిపోయి నాదొక మతం నువ్వు నా అతం నుంచి మారిపో అనగానే ఇది ఎలాంటిది అంటే గంగానదీ తీరంలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి ఎవడో బాటల్స్లో నీళ్లు అమ్ముతుంటే తాగినట్టు అనిపిస్తుంది ఇక్కడ అంత బాధాకరమైన అంశం ఇక్కడ ఎవరిని మనం ఏమనం వాళ్ళకి పాపం వాళ్ళకి అదే దొరికింది మనకి ఇంత నిధి నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అజ్ఞానం కాదు ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే యోగం వంటి అద్భుతమైన అంశములు వైదికమైనవి వేదమనం దున్న యజ్ఞముల్లో ఒక భాగం అది దానిని పతంజలి మొదలైన వైదిక ఋషులు దాని ఒక శాస్త్రంగా నిర్మాణం చేసి మనకు అందించారు నాదయోగ అఠయోగ లయ యోగ రాజయోగ అంటూ వివిధములుగా యోగ శాస్త్రం మనకి లభ్యమవుతుంది ఇవన్నీ వేదజనితమైనటువంటివే అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యోగా వల్ల అందరూ ఆరోగ్యవంతులు అవుతున్నారన్న విషయం గ్రహించి దీన్ని వ్యాపారం చేయడానికి ఇది మామతానికి తీసుకుంటామని లాగేసుకుంటున్నారు కొంతమంది కనుక మామతంలోనూ యోగా ఉందని మతం పేరు పెడుతున్నారు ఇదిగో దౌర్భాగ్యం ఇంత చెప్పవలసి వస్తుందంటే ఇటీవల కాలంలో ఒకనొక అసహ్యకరమైన అంశం జరిగింది అదేమిటంటే భగవద్గీత శ్లోకాలే తీసుకుని ఈ శ్లోకాల్లో భగవాను వాచ కృష్ణ ఉవాచ అర్జును వాచ తీసేసి వాళ్ళ పుస్తకాల్లో చెప్పబడ్డ వాళ్ళ పేర్లు అటు ఇటు పెట్టి ఇవే శ్లోకాలు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో చదివేస్తూ ఉన్న ఒక దుష్కాలం ఒక దుస్సంఘటన జరిగిందండి ఈ విషయంలో మనం నవ్వేస్తాం ఎందుకంటే మనకి ఈ తరంలో తెలుసు భగవద్గీత అంటే ఏమిటో కనుక ఏంటి చూసారా వారి వికారాలు అని వాళ్ళ కనీ విని వాళ్ళ దేవుడి కళ్యాణంట వాడు దేవుడి కళ్యాణం ఏంటంటే పాపం అది ఒకటి ఈ మధ్య మొదలైంది ఇంకా మొక్కులుట తలకాయ మొక్కలు నీలాలు ఇవన్నీ వాళ్ళు లేనివన్నీ తీసుకొస్తున్నారు మళ్ళీ నిందించేదేమో ఇవన్నీ ఉన్న హిందూ మతాన్ని నిందిస్తారు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు అంటే ఇవన్నీ చూపించినంత మాత్రం ఎవరిని మభ్యపెడుతున్నట్టు ఎవరిని మోసం చేస్తున్నట్టు వాళ్ళ మోసానికి గురయ్యారంటే వాడికి నరకద్వారాలు తెరుచుకున్నాయని తెలుసుకుంటే ఇక్కడ ఇటీవల వచ్చినటువంటి విషయం ఇదే భగవద్గీత శ్లోకాలు తీసుకుని అటు ఇటూ ఉవాచలు మార్చేసి వాళ్ళు పారాయణలు చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం కూడా అదే హిందూ గొప్పతనం ఏంటంటే భగవద్గీత పట్టుకుని భగవద్గీత చెప్తాం అందుకని అయ్యో నా మతమైపోతున్నాను వాళ్ల మత గ్రంథం లాక్కో ఈ మత గ్రంథం లాక్కుని వాళ్ల మతం గురించి చెప్పారంటే అదే మతమే రావచ్చు ఇక్కడ ఆ మతం బుద్ధి కూడా పనిచేయని ఒకనొక గొర్రెజాతి తయారైపోయింది అదే బాధాకరమైనది ఇలాంటి గొర్రెలు అధిక సంఖ్యలో భారతదేశంలో ఉందరు గనక మా గొర్రెల కాపను పంపుతుందా ఇది వచ్చే దౌర్భాగ్యం ఎటువంటి దుస్థితిలో ఉన్నామండి మనం మనం ఏ మతాన్ని నిందించట్లేదుగా నా మతం యొక్క గొప్పతనాన్ని మరవద్దు ఇది తెలుసుకోవాల్సింది ఆఖరి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే తర్వాత తరాలు వచ్చాయిగా ఈ గీత అక్కడ కూడా చెప్పారమ్మా కాదు ఓ దొంగలని చెప్పారు తెలుసుకో ఇక్కడ ఇవన్నీ బాగున్నాయండి అయితే ఏముంది అక్కడ చెప్తే మంచి మాట ఎక్కడైనా తీసుకోవచ్చు కదండి అంటూ ఒక్కడ తెలుసుకోవాలంటే నీది వదలకుండా ఏ మంచిగా తీసుకో కానీ నీది వదిలిపెట్టి నీదే వాడు చెప్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తావు ఇది అజ్ఞానం కాదు ఇది ఎలాంటిది అంటే నక్క పులిలా కనబడాలని వాతలు వేసుకున్న దాని వాతలు వేసుకున్న నక్క అంటారు కానీ పులి అనరు తెలుసుకోండి ఇక్కడ కనుక దీన్ని అనుకరించే వాళ్ళందరూ తనకంటూ సత్తా లేని వెన్నుముక లేని జవజీవాలు లేనిటువంటి ఒక సిద్ధాంతాలే తప్ప వాటి వల్ల మనం తరించలేం ఎవరైనా తరించడానికి పనికొచ్చినటువంటి జ్ఞానాన్ని ఏనాడో అనుగ్రహించిన భగవద్గీత మన శిరోధార్యమైన మహాగ్రంథంగా నమస్కారం చేసుకుంటూ యోగం గురించి చెప్తూ ఇవన్నీ చెప్పుకున్నా యోగం మనది మన భగవద్గీత చెప్పినది మన వేదాల నుంచి వచ్చింది మన పతంజలి చెప్పినది నీకు పనికొస్తే వాడుకో కానీ మేమిచ్చామని మర్చిపోకు అని చెప్పాడు భారతీయుడు కనుక ఇది భారతదేశం అనగా సనాతన ధర్మం అనగా హిందూ ధర్మం అనగా ఆర్య ధర్మం అనగా ఆర్షధర్మం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప పరిధానం ఈ పన్నెండు యజ్ఞాలు తెలుసుకోండి ఈ పన్నెండు యజ్ఞాలే సాధన వరకు కాదు ఇక్కడ అందుకే అపానే జుహ్వతి ప్రాణం ప్రాణీపానం తథాపరి ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణ అపారే నియతాహారా ప్రాణాన్ ప్రాణేశు జుహ్వతి సర్వే పేతే యజ్ఞ విదో యజ్ఞక్షపిత కల్మిషాహ పదమూడవ దాంట్లో ఏంటంటున్నాడు నియతాహారలే ప్రాణాలని హుతం చేస్తున్నారు మొదటి దానిలో అపానము తర్వాత ప్రాణవాయువు చెప్పడంలో పూరక కుంభక రేచక రూపమైనటువంటి ప్రాణాయామ విద్యను చెప్పాడు ప్రాణాయామం గురించి వేదాంత విద్యలో చాలా ఉంటుందండి అదే ఆశ్చర్యం కనుక యోగము విచారణ శాంతి ఇవి వేదాంతంలో చెప్తున్నటువంటి మాటలు ఇవి తీసుకుంది బౌద్ధం యజ్ఞాదులను పరిహరించింది అంతే తప్ప బౌద్ధం వేదాంతం నుంచి వచ్చిన ఒకనొక శాఖ కనుకనే బౌద్ధం హిందూ మతంలో అంతర్భాగంగా గౌరవించాలి అన్నారు స్వామి వివేకానంద తెలుసుకోండి ఇక్కడ ఇందులోంచి వచ్చినవే శమము దమము వివేకము ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి అయితే అక్కడ అస్తిత్వవాదం ఉంది హిందూ మతంలో అది అక్కడ లేదు అది తేడా తప్ప ఈ ప్రక్రియలు ఎక్కడైనా ఒకటే కానీ కూడా వేదము నుంచి వచ్చినటువంటివే దాన్ని ఇక్కడ చెప్తున్నాడు కనుకనే అన్ని రకాల వేద సమ్మతమైన మార్గాల్ని ఒకచోట సమ్వించే గ్రంథం భగవద్గీత అది విశేషము అంటే కేవలం ఆత్మనిష్ఠులైనటువంటి వేదాంతుల కోసం మాత్రమే కాకుండా అది ఉత్తమమే అది మోక్షానికి సాక్షాత్ హేతువే కనుక చెప్పట్లేదు ఇక్కడ అది పొందడానికి కావలసినటువంటివన్నీ చెప్తోంది ఇక్కడ అందుకే సంపూర్ణ గ్రంథంగా సర్వవేద శాస్త్రార్థ సంగ్రహ అని భగవత్పాదులు వారు అనడానికి కారణం ఇక్కడ ఇక్కడ అపరే నీతాహారాహ ప్రాణాన్ ప్రాణీషు హృతి అన్నప్పుడు ప్రాణములను ప్రాణమయందు ఆహుతి చేస్తున్నారంటే ఇవి ప్రాణాయామ ప్రక్రియల్లో కొన్ని సూక్ష్మ భేదములు అన్నారు ఇక్కడ అంటే ప్రాణాయామ ప్రక్రియలో మనకు తెలిసి కేవలం అన్లోమ విలోమాదులు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి వాళ్ళు క్రమంగా ఈ ప్రాణాపాన గమనాలని నియంత్రించి వాళ్ళు ప్రాణములను ప్రాణమయందు హుతం చేస్తున్నారు లయం చేస్తున్నారు అని చెప్పారు ఇది ఒక ప్రక్రియ అది యోగంలో తెలుసుకోవలసినటువంటి ఒక ప్రక్రియ వీటి ద్వారానే కొన్ని అద్భుతమైన సిద్ధులు కూడా లభిస్తాయి అంటే ఈ యజ్ఞములు చేయడం వల్ల మోక్షము అనేది పక్కన పెడదాం ఇగలోకంలో అద్భుతంగా జీవించగలం వాడికి ఒకవేళ ఆత్మనిష్ట లేకపోయినప్పటికీ కూడా వాడు దివ్యమైన లోక సుఖాలు అనుభవించి తర్వాత గొప్ప జన్మలు వస్తాయండి పరము కూడా లభిస్తుంది వీటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఇక్కడే బ్రహ్మజ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది తెలుసుకోవాల్సింది అయితే ఇందులో ఆయన చేర్చేశాడు ఇందాక చెప్పిన బ్రహ్మయజ్ఞానం ఒకటిగా అంటే వేదాంత విచారంలో చేసిన బ్రహ్మయజ్ఞం కూడా ఇందులో ఒక భాగంగా చేర్చాడంటే మొత్తం పన్నెండు యజ్ఞాలను అది కూడా ఒకటిగా చెప్పబడుతున్నది దాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు ఇలాంటి యజ్ఞములు ఏ ప్రయోజనం ఏమిటి అంటే దానికి అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ సర్వే పేతే యజ్ఞ యజ్ఞక్షపిత కల్మషాహ ఇవన్నీ యజ్ఞములను తెలుసుకున్నటువంటి వాడు యజ్ఞ ఈ సాధకులందరూ కూడా ఈ సాధకులందరూ అంటే పన్నెండు రకాల యజ్ఞాలలో ఏ ఒక్కటి గట్టిగా చేసినా ఒక దానితో మరొకటి చేసినా మరి పన్నెండు చేయలేకపోయినా కొన్నేనా చేయగలం కదేంద్రో అవి చేస్తూ ఉండాలి మిగిలినవి తక్కువ చూడకూడదు ఇది ఒకటి తెలుసుకోవాల్సింది నీకొకటి గట్టిగా చేస్తున్నావు ఇంకోటి తక్కువ చెయ్యకు ఒకడెవరో దేవతలను ఆరాధిస్తాడు నాకు అవన్నీటికీ కుదరదండి ప్రాణాయామం చేసుకుంటాను అవేం పనికి రావండి అది నువ్వు అనుకు అవి ఎలా పనికొస్తాయి చేసిన వాడికి తెలుస్తుంది వాడు అనుభవం వాడికి నీ అనుభవం నీకు ఓ నువ్వు ఊపిరి తీస్తూ అంటాడు అలా తీసి వదిలితే ఏమొచ్చింది అంటాడు వాడిని వాడికేం తెలుస్తుంది చేసిన వాడికి తెలుస్తుంది గంగలు మునిగి మునిగిన వాడికి తడి తెలుస్తుంది కానీ ఒడ్డున కూర్చుని వాడికి ఏం తెలుస్తుంది అండి సాధన చేసిన వాడికి అనుభవం తెలుస్తుంది కానీ చెయ్యని వాడికి ఏం తెలుస్తుంది ఇక్కడ కనుక ఈ మొత్తం ఈ సాధకులు కూడా గొప్ప పుణ్యాత్మలు ఎందుకంటే యజ్ఞక్షపిత కల్మషాహ గొప్ప మాట చెప్పాడు యజ్ఞము ద్వారా వారి కల్మషములు తొలగిపోతాయి అందుకే యజ్ఞం ఎందుకు చేయాలి కల్మషాలు తొలగిపోవాలి ఎందుకంటే చిత్తానికి పట్టి ఉంటాయండి మమ ఉపాత్త దురిత క్షయార్థం మాట చిన్న విషయం కాదు నాకేం పాపం లేదండి నా హిస్టరీ నేను తెలుసుకుంటే ఎప్పుడూ ఏ పాపం చేయలేదు అనుకుంటున్నావు నీ ఫ్రెండ్స్ నువ్వు చెప్తాడు ఎన్ని చేసేవా ఎన్ని రకాల పాపాలు ఈ బతుకులు ఉన్నాయో గత జన్మల నుంచి ఎంత ముద్ద తెచ్చుకొచ్చేమో ఇంకా అనుభవించడం ఎన్ని ముద్దలు ఉన్నాయో నువ్వు తెలీదు కానీ యజ్ఞములు చేస్తే అసలు మళ్ళీ జన్మలకు కూడా పెంచుకున్న పాప రాసి దగ్ధం అవుతుంది జన్మలు లేకుండా చేస్తుంది ముందు అక్కడికి వెళ్ళి దగ్ధం చేసి నువ్వు ఇంకా యజ్ఞం చేస్తే ఎక్కడ నీకున్నవు కూడా దగ్ధం చేయడం మొదలెడుతుంది తెలుసుకో ఇక్కడ అందు ముందు చేయవలసింది మా ఉపాత్తు దుర్తక్షయార్థం అండి జ్ఞానసిద్ధి అర్థం తర్వాత మాట చిత్తశుద్ధి కావాలి చిత్తానికి అంత అంటి పెట్టుకున్నది అక్కడ మాలిన్యం అని ఏది చెప్పినా మాలిన్యంతో కలిపి తీసుకుంటా వచ్చింది బాధ అవునా లేదో ఎర్ర రంగు అద్దానికి పూసేసి సూర్యకాంతి ముందు పెట్టి సూర్యుడు ఎర్రగా ఉన్నాడనట సూర్యుడు ఎర్రగా లేడు బాబా అద్దం ఎర్రగా ఇక్కడ ఆ ఎరుపుతీ సూర్యుడు అసలు రంగు తెలుస్తుంది కానీ చిత్తానికి అంటుకున్న పాప మాలిన్యంతో విషయం తెలుసుకుంటే ఈ పాపవాసనతో సహా విషయం తీసుకుంటా వచ్చింది బాధ ఈ సూర్యుడే అర్థం కాదు అందుకే రాముడు కూడా మనలాంటి వాడే కృష్ణుడు కూడా మనలాంటి వాడే అని ఎందుకన్నావంటే చిత్తాని కంటిన పాప వాసనతో రాముడిని సూర్యుడిని కృష్ణుడిని సూర్యుడిని అందుకోబోతున్నా వచ్చింది బాధ చిత్తం శుద్ధం కానిది ఏది అర్థం కాదు అందుకే ఈ యజ్ఞాల్లో ఏదో ఒకటి గట్టిగా ఆచరిస్తూ ఒకదానితో ఒకటి ఆచరిస్తూ యజ్ఞక్షపిత కల్మషాహ యజ్ఞము ద్వారా కల్మషాలు పోతూ ఉన్నాయి పాపం పోవడానికి యజ్ఞం చేయాలండి అసలు మన బ్రతుకులో మనకు బ్రతకడం కోసం పాపాలు చేస్తా తెలుసా మీకు అందుకు ప్రతివాడు కూడా అనివార్యమైన పాపాల గురించి చేస్తాడు మరి పనికట్టుకు చేసే పాపాల గురించి అలుగు చెప్పక్కర్లేదు పాపమని తెలియకుండా చేసే పాపాలు ఉన్నాయట అవేంటంటే ప్రమాదకృత హింసాది జనితైష్ట అనేకై కల్ కల్మశై అంటే ప్రమాదంగా అంటే తప్పనిసరి ఏమరపాటుగా మన చేత జరబడి హింసాది జనితమైన పాపాలు చాలా ఉన్నాయి అవేంటంటే చుల్లాది పంచసూనాకృతై అన్నారు ఇక్కడ పంచశూనములోనే ఐదు పాపాలు ప్రతివాడు చేస్తాటండి ఇక్కడ చూడండి అదేమిటంటే గృహస్థుకి పంచసూనములు ఉంటాయిట అవి చుల్లీ పేషన్ న్యూపస్కర కుండని చౌద కుంభశ్చ బేయస్థు వాహయన్ అన్నారు ఇక్కడ దీన్ని మరొక చోట పేషణి కుట్టని చుల్లి ఉదకుంభి చమార్జని మరొక చోట ధర్మశాస్త్రాల్లో ఇవి కనబడతాయి దీని అర్థం ఏంటంటే పొయ్యి రుబ్బురోలు చీపురు కత్తులు నీటి కడవా చీపుర్లు చీపురు చెప్పుకున్నా వీటి వల్ల ఇక్కడ ఇవి లేకపోతే ఇల్లుందా ఇవి ఉండాల్సిందే లేకపోతే ఎలాగా పొయ్యి అంటే వంట చేసే పోయి వండుకుని తింటున్నాం కదా ఆ వంట చేసే పోయి వాటి వల్ల దోషం ఏంటంటే వండడానికి పదార్థాన్ని నువ్వు పేషని పిండుతో వండుతో ఒక వస్తువుని ఒక దగ్గర తీసుకొస్తావు ఇవన్నీ నువ్వు తినడం కోసం పొయ్యిని ఆలంబనం చేసుకుని వంట ద్వారా చేసేవి తప్పకుండా అనివార్యమైన హింస ఉంటుంది అక్కడ రెండవది కుట్టని అంటే ధాన్యం దంచడం మొదలైనవి చేసినవి పేషని అంటే పిసుకుట కుట్టని అంటే దంచుట వీటి వల్ల వచ్చేవి అలాగే చుల్లి అంటే పొయ్యి మొదలైనటువంటి వెలిగించుట ఉదకుంభి అంటే నీళ్లను మోసుకు తీసుకురావడంలో కొన్నిటికి హింస జరుగుతుంటుంది మార్జని చీపురు తోడడం వల్ల కూడా హింస జరుగుతుంది అందుకే నీళ్ళు తొడడం మానిసేనండి అనకూడదు ఇవన్నీ చేస్తున్నాం ఇవి చేయడం వల్ల నీకు అనివార్యంగా కొన్ని దోషాలు కలుగుతున్నాయి ఈ దోషాలు పోవడానికే పంచయజ్ఞాలు చేయాలి అన్నాడు పంచయజ్ఞాలు అంటే మనం ముందే చెప్పుకున్న దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞములు చేయాలి చేస్తే ఈ దోషాలు పోతాయి అంటే నేనే ఫలం ఆశించట్లేదండి ఫలం ఆశించకపోయినా కర్మల వల్ల తింటున్నావుగా పాపం వస్తుంది ఊడుస్తున్నావుగా పాపం వస్తుంది పిండుతున్నావుగా పాపం వస్తుంది నువ్వు నిత్య కర్మల్లో నీకు తెలియకుండా హింస చేస్తున్నావు ఈ అనివార్యమైన హింస పోవడం కోసం దేవపితులు అతిథి మొదలైనవి ఆరాధన చేయడం వల్ల ఆ పాపం పోతుంది చూరని ఇక్కడ కానీ యజ్ఞముల వల్ల పుణ్యములొస్తాయి అనే మాట అటుంచి చేసే పనుల వల్ల పాపాలు రాకుండా ఉండడానికేనే యజ్ఞాలు చేసి తీరాలి అది యజ్ఞక్షపిత కల్మషాహ అనే మాటలో అర్థం ఇక్కడ ముందు యజ్ఞం వల్ల పాపం పోతుంది అంతేకాదు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం గొప్ప మాట చెప్పాడు ఎవడు యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటాడో వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు ఎంత గొప్ప మాట ఈ పది యజ్ఞములు లేదా పన్నెండు యజ్ఞములు చేసిన వాడు సనాతనమైన బ్రహ్మమును పొందుతున్నాడు బ్రహ్మమును పొందుతున్నాడు అంటే అర్థం ఏంటి మోక్షాన్ని పొందుతున్నాడు సనాతనం అంటే శాశ్వతం శాశ్వతం సర్వవ్యాపకం అయిన బ్రహ్మమును పొందుతున్నాడు అంటే వాడు శాశ్వతడై సర్వవ్యాపకుడై మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు ఎవడు యజ్ఞము చెయ్యగా మిగిలింది తినేవాడు యజ్ఞశిష్ట అమృత భుజ దీని గురించి మొన్న మనం చెప్పుకున్నది యజ్ఞం బాగా అర్థం చేసుకుంటే ఒక మాట గట్టిగా చెప్తున్నాడు స్వామి నాయం లోకోస్తా కుతోన్య కురు సత్తమా హే అర్జున హే కురు సత్తమా యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకమే లేదు ఇంకా పైలోక సుఖాలు ఎలా వస్తాయని చెప్పాడు ఇక్కడ అంటే యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకంలోనే శాంతి ఉండదు ఈ లోకమే సుఖప్రదం కాదు ఇంకా పరలోకం ఎక్కడా కానీ యుగంలో బాగుండాలన్నా పరంలో బాగుండాలన్నా క్రమంగా పరమార్థం లభించాలన్నా యజ్ఞం ఉండాలి యజ్ఞం లేనిది కూడదు కానీ యజ్ఞార్థం గురుకర్మత్వం అనే మాట అర్థం చేసుకోవాలంటే యజ్ఞాలంటే చెప్పాడు ఈ చెప్పిన వాటిల్లో కాక మరొక యజ్ఞం లేదండి మరి జపం జపం తపో యజ్ఞంలో భాగం యోగ యజ్ఞంలో కూడా జపం వస్తుంది రకరకాల్లో వెళుతుంది జపం ఒకటి దేవతార్చన అని చెప్పినట్లు కూడా దపం వెళుతుంది పర్యూపాసత అన్నాడు కదా అక్కడ కూడా జపయజ్ఞం వెళుతుంది ఇక్కడ దేవయజ్ఞంలోకి వెళుతుంది తపయజ్ఞంలోకి వెళుతుంది యోగ యజ్ఞంకి వెళుతుంది కనుక మన సనాతన ధర్మంలో చెప్పబడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చెప్పబడ్డ పన్నెండింటిలోనే కలిసి ఉంటాయి పూర్వం ఏం చేసేవారంటే ఈ పన్నెండు గురువుల ద్వారా చక్కగా నేర్చుకుని చేసేవారు కనుకనే యుగంలో ఆరోగ్యవంతమైన జీవితం శాంతమైన స్థితి తృప్తి కలిగిన బ్రతుకు ఉండేదండి ఇక్కడ ఈ యజ్ఞం నుంచి బయటకు వచ్చేయడం వల్ల అసంతృప్తి ఎందుకు పరిగొడుతున్నామో తెలియదు రకరకాల రుగ్మతలు అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఇందులో చెప్పిన ప్రాణాయామం ఉంది అది చేస్తే రోగం రమ్మన్నా రాదని ఇప్పుడు తెలుస్తుంది కానీ కొన్ని దశాబ్దాల పాటు పాశ్చాత్యులు చెప్పిందే జ్ఞానం అనుకుని ఇవన్నీ మనం విడిచిపెట్టేశాం ఇప్పుడు మన నుంచి యోగా ఒక రాగానే దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అందరూ బయలుదేరారు ఎవడు యోగమయమైన జీవితం నడుపుతాడో వాడిని ఏ క్రిమి ఏం చేయలేదు ఏ కొత్త వైరెంటు ఏమీ చేయలేదు అని ఇప్పుడు తెలుస్తోంది అవనాలేదా యోగజీవనం ఉన్నవాడిని అంత తొందరగా ఏది బాధించదండి ఇది గమనించవలసింది యజ్ఞ జీవనం ఇప్పుడు యజ్ఞ జీవనం మాట చెప్పుకుంటే యజ్ఞం అంత గొప్పది వాడి యగము బాగుంటుంది పరమూ బాగుంటుంది కనుకనే హిందూ ధర్మం అంటే యజ్ఞ సనాతన ధర్మం అంటే యజ్ఞ జీవనం మాట ఇందులో చక్కగా చెప్పబడుతున్నది అంటే ఇవన్నీ కూడా యజ్ఞము అంటే యజ్ఞం అంటే ఈశ్వర కదా వీటన్నిటికి కలిపి యజ్ఞం అని పేరు పెట్టారంటే ఈ పన్నెండు ఈశ్వరారాధనగా చెయ్యాలి అని చెప్పడం ఇవన్నీ యజ్ఞం అని చెప్పడంలో ఉన్నటువంటి అందమైనటువంటి భావము అలా చేస్తేనే ఈ పన్నెండు కూడా ఈశ్వరారాధనగా చేస్తే వాడు బ్రహ్మ సనాతనాన్ని పొందుతాడు అంతేగాని ప్రాణాయామాదు కూడా ఈశ్వర భావంతో చేయాలి అది గొప్ప విషయం సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఏది చేసినా ఈశ్వర భావం ఉంటుంది ఇక్కడ అందుకే ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ పుట్టని విజ్ఞాన శాస్త్రాలు ఈ దేశం పుట్టినప్పుడు ఒక వైద్యశాస్త్రం ఒక రాజనీతి శాస్త్రం ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే పుట్టే కానీ ఆ రాజనీతి శాస్త్రజ్ఞులు ఆ వైద్య శాస్త్రజ్ఞులు కూడా ధర్మం భగవంతులు మరువకుండా ఇచ్చారండి ఇది తెలుసుకోండి ఇతర సంస్కృతుల్లో సైన్సెస్ ధర్మం నుంచి ఆధ్యాత్మిక నుంచి దూరమై ముక్కలుగా ఉంటాయి కానీ భారతీయ సంస్కృతిలో ఎన్ని సైన్సెస్ ఉత్పన్నమయ్యాయో అవన్నీ కూడా యజ్ఞము ధర్మం దానితో కలిసిపోయి ఉంటాయి అందుకే మనం చరక సంహితులలోంచే ధర్మం యొక్క గొప్పతనం ఏంటో చెప్పుకున్నాం చరకుడు ఔషధాల గురించి తెలియజేస్తున్నాడు చికిత్సల గురించి తెలియజేస్తున్నాడు ఆయన ధర్మం లేకపోతే నీరు పాడవుతుంది రోగాలు వస్తాయని ఎన్ని చెప్పాడు అంటే భారతీయ సంస్కృతిలో శాస్త్రవేత్తలకు సైన్స్లకి స్పిరిచువల్ స్పృహ ఆధ్యాత్మిక స్పృహ ఉంటుంది అంతేగాని సైన్స్ అవగానే ఆధ్యాత్మిక చైతన్యం వదిలియాలి అనుకుని నాస్తికత్వంతో బయలుదేరతారు వాళ్ళు అందుకు పతనం ఎదుతున్నారు ఇక్కడ ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఒక ఆయన ఈ మధ్య లేటెస్ట్గా క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక సైంటిస్ట్ ఒక మాట అన్నాడు మన సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందువులు ఉపనిషత్తుల సత్యమేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది అన్నది తెలుసుకోండి ఇక్కడ అంటే వీళ్ళు సైన్స్ డెవలప్ అవగా డెవలప్ అవగా డెవలప్ అవగా అల్టిమేట్కి వెళ్ళేటప్పటికల్లా ఉపనిషత్తు సత్యం అని కనుక ఏ విద్య దాని లోతు వెళుతున్న కొద్ది చివరికి తెలియదు ఏంటంటే ఆత్మజ్ఞానమే సత్యం అని తెలుతుంది ఎక్కడికి తీసుకువెళ్తాయి ఎందుకంటే ఏ ఈశ్వరుడి నుంచి వచ్చాయో మళ్ళీ వీటి వెతుకుతూ ఉంటే ఈశ్వరుడి దగ్గరికి వెళుతాయి ఈశాన సర్వ విజ్ఞానం అవునా కదండి ఎవరి నుంచి వచ్చి ఇక్కడి దాకా పరచుకున్నాయో వీటి లోతు వెళుతున్న కొద్దీ ఎవరి నుంచి వచ్చే అక్కడికి వెళ్తాం అంతే కదా కానీ గంగకు మొదలేదా అని వెతికితే హిమాలయాల్లో గంగోత్రి దాకా వెళతాం సైన్స్కి మొదలయని వెతుకుతూ వెళ్తుంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతాం ఇది తెలుసుకోవాలి అది దృష్టిలో పెట్టుకునే యజ్ఞములన్నీ చెయ్యవు కానీ యజ్ఞం అంటే ఈశ్వరారాధన రూపమైన కర్మ ఈ పన్నెండు కూడాను ఈశ్వరార్పణంగా ఈశ్వరారాధనగా చేయడమే యజ్ఞము ఈ పన్నెండు రకాల యజ్ఞాలు చెయ్యని వాడికి యగమే లేదు ఎందుకు అర్జున అన్నాడు అన్న తీరుచురండి నా నాయంలో కోస్తే యజ్ఞ కుతోన్య కురు సత్తమా ఏం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖే ఇలాంటి బహువిధము లేని యజ్ఞములు అంటే ప్రధానంగా పన్నెండు చెప్పుకున్న ఇంకా ఎన్నో ఉండొచ్చు ప్రక్రియలు పై ఒకే దానిలో ఇంకో ఎన్నో ఉండొచ్చు దేవయజ్ఞము అనీసం కానీ దేవయజ్ఞాలు ఎన్ని రకాలుగానే ఉండొచ్చు కదండి వివిధ సందర్భాలు వివిధ రకాల దేవయజ్ఞాలు ధన్వంతర యాగం రుద్రయాగం నారాయణ ఎన్నో ఉన్నాయి కదా కానీ బహువిధా యజ్ఞాహ ఇవి వితత బ్రహ్మణోముఖే ఇవి బ్రహ్మముఖము ద్వారా వ్యాపించాయి బ్రహ్మ వేదము బ్రహ్మణోముఖే అంటే వేదముఖం ద్వారా వ్యాపించే శాస్త్రముల ద్వారా వ్యాపించేయి అయితే ఇవన్నీ కర్మలే అంటే ఇందులో బ్రహ్మ విచారణ కూడా కర్మగానే చెప్పాడు బ్రహ్మ విచారణ రూపమైన కర్మ జరుగుతోంది కదా అయితే అది కర్మకారి కర్మ కానీ ఆ సమయంలో అది కూడా జరుగుతుంది ఎందుకంటే జ్ఞానం విచారణ దశలో లౌకికమైన కర్మలు నిత్య నిమిత్తకాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా ఆ జ్ఞానానికి కావలసినటువంటి శమము దమము విచారణ ఇవి జరుగుతూనే ఉంటాయి లోపల అందుకే అది కూడా ఇందులో పె పెట్టబడి జరిగింది కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఇవన్నీ కర్మలని అయినా వేదము చెప్పిన కర్మల నుంచి కలిగినవే కర్మజాన్ అనే మాటకు అర్థం ఏంటంటే కాయిక వాచిక మానస కర్మోద్భవాన్ విద్ధితాన్ సర్వాన్ అనాత్మజాన్ ఈ కర్మలను అనాత్మల నుంచే వచ్చే అనాత్మల నుంచి అంటే దేహంలో ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఆత్మ కావు ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి కానీ వీటితో నువ్వు ఉన్నావు గనక వీటిని దాన్ని వినియోగించుకుంటున్నావు యజ్ఞములన్నీ కూడా కర్మోద్భవాన్ అది కర్మజాన్ ఈ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మణ ముఖే వేదముఖం నుంచి వచ్చేయి ఇవి చెయ్యాలి ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఏమత్వా విమోక్షసే ఇవి కర్మజములు తెలుసుకుంటూ వీటి ద్వారా నువ్వు కర్మాతీతమైనదాన్ని పొందాలి అంతేగాని వీటిలోనే కొట్టుకుపోవడం కాదు వీటి ద్వారా అక్కడికి వెళుతున్నావు నీకు ఒడ్డుకు వెళ్ళడానికి పడవిచ్చారు దొరికింది కదా అని సరదాగా అంతసేపు తిరుగుతూ ఆ నదిలో ఒడ్డుకు చేరాలి కనుక ఇవి పడవలిచ్చినట్లుగా యజ్ఞాలు మనకు దీని ద్వారా జ్ఞానాన్ని పొందాలి అక్కడికి వెళ్ళక మరి తొయ్యుడాలు ఇవేవి అక్కర్లేదు కనుక ఇవి కర్మజములు అవి ఎందుకు అంటే తరించడం కోసం అందుకే సర్వాన్ ఏమత్వా విమోక్షసే ఇప్పటివరకు యజ్ఞాలన్నీ చెప్పారు కదా దానిలో గొప్పదేది ఇది ప్రతివాడికి కావాలి కదా పన్నెండు గొప్పవే ఏదో మనం నచ్చింది చేస్తున్నాం అంటే అందులో మళ్ళీ గొప్పది చెప్తున్నాడు ఇక్కడ శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపా ఈ ద్రవ్య ఇందాక చెప్పిన యజ్ఞములన్నీ ద్రవ్యమయములే ద్రవ్యానితోనే చేస్తున్నాం లేదంటే మనం ప్రాణాయోగం చేస్తున్నాం కదా అంటే ఈశ్వరుడు ద్రవ్యంతో చేస్తున్నాం అది ఊపిరి శరీరం అది ద్రవ్యమేగా అవన్నీ ద్రవ్యములే ఈ ద్రవ్యమయమైన యజ్ఞములన్నిటికంటే జ్ఞానయజ్ఞం గొప్పది అన్నాడు అన్నిటి గొప్ప అంటే గొప్పది జ్ఞానయజ్ఞం జ్ఞానయజ్ఞం అంటే విచారణ రూపమైన యజ్ఞము అని తెలుసుకోవాలి ఇక్కడ ఇంకా చెప్పాలంటే జ్ఞానయజ్ఞం అని చెప్పకపోలేదు ఆయన స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస్థ అని అక్కడ చెప్పాడు వీటన్నింటిలోనే చెప్పాడు కనుక అన్నింటిలో గొప్పది అంటే శాస్త్రములు చెప్పిన దాన్ని అర్థం ఏంటో చక్కగా తెలుసుకుంటూ విచారణ చేయడమే జ్ఞాన యజ్ఞం అది వీటన్నింటిలో గొప్పది అన్నాడు ఇక్కడ నిజంగా బాగుంది కూడా శాస్త్రార్థం తెలుసుకుని విచారణ చేస్తూ ఉంటే పైసా ఖర్చులేదు ఈ యజ్ఞాలంటే అన్ని ద్రవ్యాలు సమకూర్చుకోవాలి పలానా యజ్ఞం అంటే ద్రవ్యాలు పగి నెయ్యి అది మళ్ళీ దేశవాళ్ళు అవిదే కావాలి అది దొరకడం కష్టం ఈ ద్రవ్యయజ్ఞాలు అను కానీ ఎన్నిటి మీద ఆధారపడ్డామండి అందరి దయ దాక్షిణ్యాల మీద ఆధారపడ్డాం అదే జ్ఞాన యజ్ఞం అనుకోండి పెద్ద బాధ శాస్త్రార్థ విచారణే బాధ అదే పెద్ద బాధ ఇదేదో కొనుక్కునేదో వేసి ఇవ్వచ్చు దేవతలు కూడా ఫోన్లో నేత్తో సర్దుకుపోతారు కానీ ఈ జ్ఞానయజ్ఞం విచారణ చేయాలి ఇక అది అంత సులభం విచారణ చేస్తే తరిచిపోతావు అది జ్ఞానయజ్ఞం శాస్త్రార్థ విచారణ శాస్త్రార్థ విచారణ పనికిమంది శాస్త్రాలు కాదు ఏ శాస్త్రముల ద్వారా నీకు ఆ పరమాత్మ జ్ఞానం లభిస్తుందో తాస్త్రముల యొక్క అర్థాలని ఎప్పుడు కూడా విచారణ చేయడమే జ్ఞానయజ్ఞం ఈ జ్ఞానయజ్ఞ ఫలంగా నువ్వు జ్ఞాని అయిపోతావు అంతే కదండి జ్ఞాన సిద్ధులు అవుతావు ఆ జ్ఞాన సిద్ధి కోసమే అన్ని కర్మలు అక్కడికే అన్నాడు అంటే కర్మలు మానే కాదు అన్ని కర్మల లక్ష్యము ఆ జ్ఞాన సిద్ధి కోసమే సర్వకర్మాకలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానమునందు సర్వకర్మలు కూడాను పరిసమాప్తవుతాయి అంటే ఈ యజ్ఞములన్నీ కూడా జ్ఞానముకు వచ్చేటప్పటికల్ నదులన్నీ వెళ్ళి సముద్రాన్ని కలిసినట్టు ఈ యజ్ఞములన్నీ ఆ జ్ఞానంతో సుమా ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకు తెలిసిందేంటే ఎంత అందంగా చెప్తున్నాడు అండి మొత్తం ఇవన్నీ చెయ్యు ఇవన్నీ సహకరిస్తుంటాయి కానీ ప్రధాన జ్ఞాన యజ్ఞం కనుక అది పొందడానికి జన్ ఎలా వస్తుంది అంటే గురువుని ఆశ్రయించు ఈ జ్ఞానం ఏ గురువు వద్ద వస్తుందో ఆయన వెద్దకు వెళ్ళు ఇది జ్ఞానయోగం కనుక దాని గురించి చెప్తున్నాడు అందుకని వైద్యశాస్త్రం నేర్పేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు లేకపోతే జపం గురించి చెప్పే మంత్రయోగి వద్దకు వెళ్ళు మంత్రశాస్త్రం యజ్ఞాల్లో ఒకటే కానీ దాన్ని మంత్రశాస్త్ర దగ్గరికి వెళ్ళావు అలా యజ్ఞ సంబంధమైన కర్మలు ఏమండి ఈ రోజు ఇచ్చా ఆ రోజు చేయచ్చా అని అడుగుతూ ఉంటాం మనం శంకరం ఉన్నాడు ఏం చేయాలి ఇవన్నీ కూడా దేవయజ్ఞాల కిందకే వస్తాయి కదా దానికి సంబంధించి ధర్మశాస్త్రవేత్తల బతుకు వెళ్ళు కానీ జ్ఞాన యజ్ఞం ఇక్కడ జ్ఞానయోగం సబ్జెక్టే జ్ఞానయోగం జ్ఞానం ఎలా ఉంటాడో చెప్పాడు అలాంటి జ్ఞానం పొందడానికి ఇవన్నీ సహకరిస్తాయి ఇందులో గొప్పది జ్ఞానయజ్ఞం అని చెప్పాను కనుక జ్ఞానయజ్ఞాన్ని ఎంచుకున్నవాడు ఎందుకంటే జ్ఞానం వల్లనే కదా బ్రహ్మానుభవం వస్తుంది జ్ఞానం సాధన దశ సిద్ధదశ అని రెండు భాగాలు చేసుకోవాలి సాధన దశలో తెలుసుకోవడం విచారణ చేయడం ఆ విచారణ చేస్తున్న కాలంలో దానికి అనుకూలంగా జీవించడం ఇదంతా సాధన దశ సిద్ధదశలో ఆత్మగా మిగిలిపోవడం అది తప్ప అన్యము లేదని తెలిసి ఉండడం అది సిద్ధదశ జ్ఞాన యజ్ఞ అన్నప్పుడు సాధన దశ జ్ఞాన యజ్ఞం వల్ల సిద్ధదశ జ్ఞానం అక్కడికి ఇవన్నీ ఆ జ్ఞాన స్థితికి వెళ్ళిన వాడికి ఇంకా ఏ యజ్ఞము లేదు ఇది తెలుసుకోవాల్సింది వాడికి ఏ యజ్ఞం లేదు వాడు యజ్ఞం కోసం చేస్తున్నాడు అంటున్నారండి అంటే అది చేస్తున్నాను నేను అనుకోడు లోకసంగర అర్థం చేస్తాడు చేస్తే ఇది తెలుసుకోవాల్సింది అది మళ్ళీ మొదటిదాంత అన్వయించుకోవాలి ఎక్కడికక్కడ జ్ఞానయజ్ఞం కావాలనుకున్నవాడు వాడు ముందు చేయవలసింది ఏంటంటే సద్గురువుని ఆశ్రయించాలి ఇది చెప్తున్నాడు పద్ధతి చక్కగా వివరిస్తున్నాడు ఉపనిషత్తులు చెప్తున్న తిన్నదే సమిత్పానిహి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుని ఆశ్రయించాలి గురువుకి రెండు లక్షణాలు ఉండాలి మామ గురుగారు పెద్ద శాస్త్రాచారాలేం పాటించవండి అంటే వాడిని పక్కన పెట్టియాలి ఇది తెలుసుకోండి ఇక్కడ శ్రోత్రియుడు అంటే శాస్త్రం ప్రకారం జీవించువాడు బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మమునందు ఉన్నవాడు ఇది రెండు లక్షణాలు ఉండాలండి అన్నాడు ఇక్కడ కనుక వాడు ఆచారం శ్రోత్రియం విచారం బ్రహ్మనిష్టం అది తెలుసుకోవాలి ఇక్కడ వాడు బుద్ధి ఎప్పుడు బ్రహ్మము గురించే బ్రహ్మమే ప్రధానమనే చెప్తాడు అంతేగాని నా కోసం అని చెప్పి నాకిష్టమైనవే ప్రధానమని చెప్పడు ఆయన బ్రహ్మమే మాట్లాడుతున్నాడు మరొకటి కాదు అదే ముందు ఉండవలసిన శ్రోత్రయం రెండవది బ్రహ్మనిష్టం ఈ రెండు ప్రధానం అలాంటి వాడి దగ్గరికి ఆచార్యుడు దగ్గరికి శిష్యుడు ఎలా వెళ్తాడంటే సముత్పాణి సమిధులు పట్టుకెళ్తాట సమిధులు పట్టుకెళ్తాడు అంటే ఆయన లోపల అగ్నిహోత్రం ఉందని అందుకే సమిధులు తీసుకెళ్ళాడు ఆయన అగ్నిహోత్ర కర్మలు విడిచిపెట్టలేదు చేస్తున్నాడు ఇవి తీసుకెళ్లడంలో అర్థం ఏంటంటే కర్మలు సమిధులలా పోగు చేసుకున్నాను ఈ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయవయ్యా అని ఇస్తున్నాడు జ్ఞానాగ్ని దగ్ధకర్మానహ ఈ పోగు చేసుకుని దగ్ధం చేసేసాయి కర్మలు జ్ఞానంగా మారిపోవాలి కట్టెలు అగ్నిగా మారిపోవాలంటే ఇక్కడ మరొకటేమో ఇక్కడ అది చెప్తున్నాడు అలాంటి గురువుని ఎలా ఆశ్రయించాలి ఎందుకు విన్నంత మాత్రాన మనకు తెలివి రావట్లేదంటే ప్రాసెస్ లేదు అది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎందుకంటే మనం ఏ పాఠం నేర్చుకోవడానికైనా దానికి ముందు క్వాలిఫికేషన్స్ పరీక్షలు పెడుతున్నారు ఎంట్రన్స్ అంటారు అవనా లేదా ఏ విద్య నేర్చుకోవాలన్నా దాని ముందు ఎంట్రన్స్ అనేది పెట్టి లోపలికి తీసుకుంటున్నారండి ఆ ఈ మధ్య ఎల్కేజీ యూకేజీలకు కూడా ముందు పెద్ద ఇంటర్వ్యూలు అరే ప్రతి విద్యకి కూడా కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్తున్నారు కానీ చిత్రం ఏంటంటే వేదాంత విద్య వినడానికి అర్హత ఉందా లేదా అని చూడండి పొలం అందరూ కూర్చుని అది వచ్చిన బాధ దానివల్ల ఏమిటంటే వాడు గ్రహించలేడు సరికదా గ్రహించేటట్లు చెప్పలేదు అని గురువునే అంటారు ఇక్కడ ప్రారంభం రెండో విషయం ఏమిటి అంటే అక్కర్లేదు అక్కడ కూర్చున్నాడు ఇది ఇక్కడ అరే ఆకర్ లేని అన్నం పెట్టడం ఎంత బాధాకరమో జిజ్ఞాస లేని జ్ఞానం చెప్పడం అంత ప్రమాదకరండి ఇక్కడ జిజ్ఞాస కావాలి అథ అత బ్రహ్మ జిజ్ఞాస అది లేదు అందుకే గురువుని ఆశ్రయించనది జ్ఞానం చెప్పడు తెలుసుకోవాలి ఎలా ఆశ్రయించాలి తద్విద్ధి అంటే జ్ఞాన యజ్ఞం అన్నాడు కదా అది ఏమిటో చెప్పబోతున్నాడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్నే సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన జ్ఞానం గొప్పది గనక జ్ఞాన యజ్ఞం కోసం వెళ్ళవు అంటే జ్ఞానం ఎందుకు గొప్పదని చెప్పవు యజ్ఞములన్నీ జ్ఞానంలో పరిసమాప్తం అవుతున్నాయి అంటే జ్ఞానం సిద్ధిస్తే ఇవన్నీ చిన్నవే ఇది ఎలాంటిదంటే దీనికి ఛాందోజ్ఞంలో మంత్రం చెప్పాడండి యథాయ విజితాయరేయా సంయంత్యేవ మేనం సర్వం తదభిసమేతికించి ప్రజా సాధు కుర్వంతివేద ఎత్సవేద అంటే యజ్ఞాదులతో చేసిన వివిధములైనటువంటి ఆనందాలు ఎన్నో అనుభవిస్తాడే ఈ ఆనందాలకి ఏమాత్రం తీసిపోకుండా ఇంతకు మించిన ఆనందాన్ని జ్ఞాని అనుభవిస్తాడు అది చెప్తున్నాడు ఎలాగూ అంటే యథాకృతాయ విజితాయా ధరేయా కృతమైన వాడికి మిగిలినవి ఎలా గెలిచినట్టుంటుందో అలాగన్నాడు దీని అర్థం ఏంటంటే జ్యూతంలో అంటే ఇప్పుడు ఆ జ్యూతాల గురించి నాకు తెలియదు కానీ ఉపనిషత్తు గురించి వివరించే కాలంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు జ్యూతంలో పందాలు ఉంటాయి ఈ పందాలు 4, 3, 2, 1. అంటే నాలుగు వస్తే పెద్ద గెలుపు మూడు వస్తే దానికి తగ్గ రెండు ఒకటి ఇలా ఉంటాయట ఈ పందాల్లో ఈ నాలుగుకి కృతం అంటారు మూడుకి త్రేత అంటారు రెండుకి ద్వాపర అంటారు ఒకటి కళి అంటారు అంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవి ఇది ద్యూతంలో చేసేటువంటిది నాలుగు వచ్చే అంటే మిగిలిన మూడు ఉన్నట్టే కదా ఇంకా నాలుగు వచ్చేవి అంటే మిగిలిన మూడు ఉన్నట్లే అంటే మూడులో నాలుగు అదిగా నాలుగులో మూడు ఉంది కదా మిగిలిన మూడు నాలుగులో ఉన్నట్లే యజ్ఞములన్నీ జ్ఞానంలో ఉన్నాయి తెలుసుకో ఇక్కడ అందుకే జ్ఞానైన వాడు యజ్ఞాదులందరూ చేసిన వాళ్ల వల్ల ఏ వాళ్ళు ఏం పొందుతారో వాటిని మించింది పొందుతాడు కనుక ఇవన్నీ అందులో ఉన్నాయి దీన్ని చెప్పడానికి సర్వత సంపులతో దే కూడా అదే చెప్పాడు ఇక్కడ చలమలతో నీళ్ళు తృప్తి పెడుతున్నావు అంతటా ప్రవహించే మహానది ఉన్నది అక్కడి నీరు లేదు అరే అది ఉండని కానీ చలమ ఉండని అంటావా అది ఉంటే కనుక మహానది వచ్చేవరకే చలమా జ్ఞానం లభించేవరకే కర్మ ఇది తెలుసుకో ఇక్కడ అద్భుతంగా చెప్పాడు జ్ఞానం లభించేవరకే కర్మ అంతవరకు అవసరమే అది లభించింది ఇంకెందుకు వేసవికాలం వచ్చింది చలమలే దిక్కు వర్షత్తు వచ్చింది పొంగి గోదారమ్మ కృష్ణమ్మ వచ్చి ఇంకెందుకు చలమలు ఆ మాట అంత అందంగా చెప్పాడు అది లభించడం కోసం ఇంత గొప్పది జ్ఞానం కనుక అది పొందడానికై గురువుని ఎలా ఆశ్రయించాలంటే ప్రణిపాత పరిప్రష్నే సేవయా ఈ మూడు చాలా అవసరము అన్నాడు ప్రణిపాతేన అంటే ప్రకర్షేనా నీచై పతనం దీర్ఘ నమస్కార వెళుతూనే సాష్టాంగ నమస్కారం చెప్పతం పడిపోవాలండి ఈ పడిపోవడం దేనికి సంకేతం అంటే వినయానికి సంకేతం అది అంతేగాని అది బానిసత్వంకి అది వినయం వినయం లేనివాడికి విద్య ఎక్కడొస్తుందండి ఎప్పుడే తెలుసుకోవాల్సింది వినయం వినయం వినయం అది లేనివాడికి విద్య రాదు ఎప్పుడైతే నేను నీకు దక్షిణిచ్చాను నువ్వు నాకు విద్య ఇవ్వు అనేటటువంటి ఒకనొక ఎలిమెంట్ ప్రవేశించిందో ఎడ్యుకేషన్ వ్యాపారం అయిపోయింది వ్యాపార విద్యలు ఏమవుతాయో దౌర్భాగ్యాలు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాయి ఏ విద్యకైనా కూడాను ఈ మర్యాద ఉండాలండి గురువు వద్ద వినయం లేని వాడికి విద్యరాదు గురువు చెప్తే లభించేది కొంత అయితే వినయం వల్ల అంతా లభిస్తుంది వినయం విద్యార్థికి సంస్కారం అంతేగాని నువ్వు చూపించే వినయం వల్ల గురువు అహంకారం పెరగదు గురువేమనుకోడుకోడు నువ్వు దండం పెట్టిన ఏమనుకోడు పెట్టకపోయినాయమనుకోడు ఎందుకంటే అతనికి జ్ఞానంలో ఉన్నాడు ఏం పట్టించుకోడు వినయం నీకవసరం వినయం వాడికి విద్య లభించదు అందుకే ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం ఇది అంకిత భావాన్ని తెలియజేస్తుంది వినయభావాన్ని తెలియజేస్తుంది పరిప్రశ్నే పరిప్రశ్న వేయాలట పరిప్రశ్న అనే మాటకు అర్థం చెప్పారంటే కథం బంధ కథం మోక్ష కా విద్య కాచ అవిద్య ఇవి పరిప్రశ్నలు అసలు ఎవడైనా వేస్తున్నాడు ఇది బంధం ఏమిటి మోక్షమేమిటి విద్య ఏమిటి అవిద్య ఏమిటి అని అడగడం అవిద్య నుంచి విడుదల ఎలాగా బంధం నుంచి బయటకు బంధం నుంచి బయటపడాలి అంటే ముందు బంధం అంటే మనం అర్థం కావాలి కదా మనం చెప్పినట్టు మోక్షం ఇస్తారు అనగానే అర్థమైతే ఎంతమంది జారిపోతారో చెప్పుకున్నాం మనం ఇక్కడ క్యూ కట్టేసారు గురుగారు మోక్షం ఇస్తారని ఏమిటా ఇంత క్యూ అంటే మోక్షం ఇస్తున్నట్టండి మోక్షం ఇస్తున్నట్టండి ఇక్కడ అంటే ఏమిటి ఏదో తెలీదు గొప్పదేమి ఇస్తున్నాను నేను నిలబడిపోయాను నీకు తెలిసే మోక్షం అంటే ఇవి ఏమి ఉండవు ఈ సంసారం ఉండదు అయితే అవునా అని ఉపాధి ఖాళీ పెట్ట ఏం చేస్తాం ఇలా ఉంటే లోకంలో కానీ అర్థం కాకే చాలామంది మాట్లాడిస్తున్నారు ముందు అర్థం చేసుకోవాలి గురువు దగ్గర అంటే ముందు కథం బంధ కథం మోక్ష కా కాచ అవిద్య ఇవే ఉపనిషత్తులు ప్రశ్నించాయి నేనవండి కోహం కేన జాత జీవామక్కేన భావయం ఎక్కడి నుంచి కలిగాను ఎలా ఉంటున్నాను ఈ ప్రశ్నలు రావాలి ప్రశ్నలు వస్తే నువ్వేమిటో నువ్వు తెలుసుకోగలవు నేనవడిని నువ్వు వచ్చిన దేహంతో కలిసిపోయి నేను నేను ఇదే అని బతికేస్తున్నావు ఒక్కసారి నిదానంగా కూర్చునిప్పుడే ఆలోచించేవా నేను ఎలా వచ్చా జీవితం ఎలా వచ్చింది ప్రపంచం ఎలా వచ్చింది ఆ మాతృగర్భంలో ఆ రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు దీని సమాధానాలు లేవా ఉన్నాయి అప్పుడు నీకు తోచిన సమాధానం అనుకోకుండా గురువుని ఆశ్రయించు గురువు చెప్పేది విను అందుకు పరిప్రశ్నే ఈ అన్ని విధాలా ప్రశ్నతో పరిప్రశ్నే ప్రశ్న వెయ్యాలి అంటే గ్రహించగలిగే శక్తి ఉండాలి అది ఉంటేనే వెయ్యాలి కానీ గ్రహించగలిగే శక్తి కలిగిన ప్రశ్న పరిప్రశ్న అదే ఎక్కడో ప్రశ్న చదువుకొచ్చి ఓ డౌట్ అండి అని కాదు ఇక్కడ కొందరు గురుగారు ప్రశ్నకు అడుగుతారండి గురుగారు చెప్పడం మొదలుతారు ఈ లోపల ఫోన్ వస్తుంది హలో హలో మోగిందండి తర్వాత కలుద్దాం గురుగారు అని వెళ్ళిపోతారు వీరిది పరిప్రశ్నండి ఇక్కడ ఇలాంటి వాళ్ళు కాలక్షేప అన్ని సెలవు కుదరాలి ఖాళీ కుదరాలి అప్పుడు వేదాంతం గురువైనా సరే బ్రహ్మదేవుడైనా సరే ఎందుకంటే మేము ఈ కర్మల్లో మునుకుంటా మాకు తీరుకు వచ్చినప్పుడు మీరు చెప్పండి అంతే వీడికి ఏమొస్తుంది ఎంత అంకిత భావం ఉండాలండి ఒక్క శాస్త్ర పాఠం నేర్చుకోవడం కోసం కొన్ని పదుల మైళ్ళు సైకిళ్ళు తొక్కుకు వెళ్ళి విద్యలు నేర్చుకునేటువంటి రోజులు ఉండేవి అలాంటిది మనకి బ్రహ్మ ఎంత తేలికైపోయిందంటే మేము ఎలా అలా వింటా నువ్వు చెప్పేవి అర్థం కాకపోతే నీదే తప్పు అనే స్థితులు వింటున్నారు ఇప్పుడు వేదాంత కానీ ఎలా వేదాంత విద్యకి చేరి నేర్చుకోవాలి గురువు వద్దకు తద్విద్ది ప్రణిపాత అయిన పరిప్రశ్నే అక్కడికి అవలేదు సేవయా శుశ్రూషాదివి శుశ్రూష చేయాలి సేవ చేయాలి గురువులు అంత తేలిగ్గా చాలా కాలం క్రితం ఒక సిద్ధ ఒక మాట అన్నాడు ఇప్పుడు తేలిగ్గా మంత్రాలు తీసుకుంటున్నారు కానీ ఒక్క మంత్రం మేము పుచ్చుకోవడం కోసం గురువుల వద్దకు వెళ్ళి ఎంత శుశ్రూష చేసేమో సంవత్సరం శుశ్రూష చేస్తే గురువు ఒక మంత్రం ఇచ్చట అంటే ఆ సంవత్సర కాలంలో గురువు పరీక్ష పెట్టడమే కదా శుద్ధి చేశాడు ఆయన ఎలా చేస్తున్నాడు వీడికి అర్థం కావట్లేదు వీడు కుతూహలంతో వచ్చాడు శ్రద్ధతో వచ్చాడు కొంత టెస్ట్ చేస్తారండి గురువుగారి దగ్గరికి వెళ్ళి మాత్రమే ఇవ్వండి అండి వెంటనే ఎవడు చూద్దాం రండి రండి అయ్యేం పెద్ద గొప్ప అడిగితే ఎవడేంటినా రెండో స్టెప్పు అంత ఈయనైనా మరి గురువు దొరకడా ఏంటి మూడో స్టెప్పు వెళ్ళిపోతాడు నాలుగు స్టెప్పు వెనక్కి తీసుకుని హమ్మయ్యా అనుకుంటాడు గురువు ఇలాంటి వాళ్ళు ఫిల్టర్ అయిపోతే వాడికి అంత ఆనందం అండి ఎంత తక్కువ మంది శిష్యులు ఉంటే గురువు అంత శాంతిగా ఉంటాడు ఎందుకంటే గురువుని డిస్టర్బ్ చేసే శిష్యులు చాలా ప్రమాదకర బివేర్ ఆఫ్ శిష్యం పెట్టుకోవాలి బోర్డు అంత ప్రమాదం చాలా చాలా భయంకరమైనటువంటి ప్రమాద స్థితిలో ఉంటాడు గురువుకి ఎందుకంటే వీడికి పండలేదు బుద్ధి ఎలా పెడితే అలా గురువుతో ఆడుకుంటాడు అది ప్రమాదం ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ తెలుసుకోవాల్సినది అందుకే ఏదో అదేదో గొప్ప క్వాలిఫికేషన్ శిష్యులు చేర్చుకుంటారు కానీ తర్వాత పడే వేదనలు ఉంటే అంత ఇంత కాదు ఎందుకు చేర్చుకున్నాను అనేటువంటిది ఇలాంటి బాధలు ఉంటాయి అందుకే తెలివైన వాడు వాడికి గురువుగా ఉండకోకూడదని అనుకుంటాడు ఇక్కడ ప్రారంభం వల్ల వచ్చే బాధలు ఎన్నుంటాయి సరే మొత్తానికి సేవ అన్నప్పుడు పరిప్రశ్నప్పుడు ప్రణిపాతం అన్నప్పుడు ఎంత గట్టి భావనలో చెప్తున్నాడు అండి సేవయా సేవయా అంటే గురువుగారి పాఠం తొమ్మిది నుంచి పది వరకు ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కాదుట ఆయన శుశ్రూష చేస్తూ ఉంటే ఏ సమయంలో ఇక్కడ జ్ఞానం వస్తుందో తెలీదు నువ్వు రిసీవింగ్ ఎండ్లో ఉండాలే కానీ గురువు నుంచి ప్రతిదీ పాఠమే ఇది తెలుసుకో ఇక్కడ ప్రతిదీ పాఠమే ఆయన కదలిక పాఠం ఆయన మామూలుగా మాట్లాడేది పాఠం అతను మైక్ పెట్టి చెప్పేదో కొటేషన్ కాదు ప్రతి మాటల నుంచి దొర్లుతుంటుంది అది నీకు సేవ తెలుస్తుంది అందుకే ఆ సేవకు శుశ్రూష పేరు శుశ్రూష అంటే శ్రోతం ఇచ్చా శుశ్రూష వినాలనేటువంటి శ్రద్ధకు శుశ్రూష అని పేరు మరి సేవకు శుశ్రూష అని పేరు ఎందుకు పెట్టారు అంటే గురుశుశ్రూష చేస్తూ ఉంటే గురువులు చెప్పే ప్రతిదీ పాఠంగా మనకు లభిస్తుంది అందుకే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రష్టైన సేవయ అప్పుడు ఉపదీక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అప్పుడు వారు గురువులు గురువులంటూ గురువుకు బహోచనా అయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక విశేషం ఎవరో గురువును మనం చేరుతాం గురువు వల్ల లభించవలసింది రాదు అప్పుడేమవుతుందంటే ఒక ఏడాది పాటు చూడాలట అతడి వల్ల ఈ జ్ఞానం కానీ దేవతానుగ్రహం కానీ ఇవేవి లభించక తృప్తి కలగకపోతే ఆ గురువుని నిందించకుండా ఇంకొకరి దగ్గర ఆ చెడు మాట్లాడకుండా మరొకను వద్దకు వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని మన గురుచరిత్ర చెప్తోంది ఇక్కడ ఆ గురువు అనుమతితో ఇది పద్ధతి ఇక్కడ అలా వెళ్ళవచ్చు ఎన్ని విధాలైన నేర్చుకోవచ్చు అంతేగా జ్ఞాని తత్వదర్శిన అంటే ఒక పరంపర కలిగిన గురువు పైగా ఈ గురువు సరిగ్గా లేదు కనుక ఆ గురువు దగ్గరికి వెళుతాను అనడానికి కూడా శిష్యుడిగా తెలివి ఉండాలి కదా గురువు శిష్యుడిని పరీక్షించడం బాగుంది వా జ్ఞాని గనుక శిష్యుడు గురువుని పరీక్షించగలడా ఎందుకంటే అలా శిష్యుడు వస్తాన్ని ప్రేమగా మాట్లాడాడు నేను వెళితే సరిగ్గా మాట్లాడేది కానీ గురువుని వదిలేస్తా అది కాదు పరీక్షించడం అంటే దానికి ఒక సూక్ష్మైన అంశం అన్నది అందుకు ముందు భగవంతుణ్ణి ప్రార్థించి నాకు చక్కని గురువు లభించేటట్టు చెయ్యవయ్యా అని బాధపడి శివాజ గురవే నమహ శివాజ గురవే నమహ అంటూ ఉంటే ఆ శివుడే తన గురించి చెప్పే గురువుని తానే పంపిస్తాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అది ముందు కావాలి ఇక్కడ లేకపోతే గురువుని మార్చే శక్తి నీకు ఇక్కడుంది గురువుని మార్చుకోవాలని శాస్త్రం చెప్తుంది మారిస్తే పతనమైపోతామని శాస్త్రం చెప్తుంది ఇలాంటి ఇబ్బందులు ఇది ఎలాంటిది ఒక డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు ఆయన టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని చెప్పాడు వెంటనే జ్వరం జ్వరం అన్నీ పట్టుకున్నాయి అప్పుడు ఒక ఆయన వచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నావా అన్నాడు ఇక్కడ వెళ్ళి చూస్తే లేదు రోగం అంటే వాడు నమ్ముకున్న డాక్టర్ వాళ్ళు ప్రమాదం వచ్చిందా లేదు కదా రెండో వాడి దగ్గరికి వెళితే అమ్మయ్య అనిపించింది అంటే ఇప్పుడు రెండవ డాక్టర్ మనకు వచ్చిందా లేదా పరిశీలించండి అక్కడ అలాగే చెప్తారు ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పుచ్చుకుంటే అది ప్రమాదహేత ఇది చాలా తేల్చలేని సమస్య ఇక్కడ అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించే తర్వాత గురువు వెళ్ళాలి గురువు దొరికేక ఒక్కటే మనకు కొలబద్ధం ఏమిటంటే అతను శాస్త్ర సమ్మతంగా చెప్తున్నాడా శాస్త్ర విరుద్ధంగా చెప్తున్నాడా అన్నదే కొలబద్ధం అనకటి శాస్త్రం అంటే పెద్దానికి ఒక ప్రమాణ బుద్ధి ఆ ప్రమాణం చూపిస్తూ చెప్తున్నాడా లేదా అనేది నీకంటూ భగవంతుడు లింగితం ఇస్తాడు అది అప్లై చేయాలి దానితో అక్కడ నిశ్చితులు కావాలి అలాగొకసారి దొరికేక గురువుని విడిచిపెట్టకుండా పట్టుకోవాలి ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశం అందుకే ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అంటే ఆ గురువులు నేర్పుతారు ఎటువంటి గురువులు తత్వదర్శినథార్థస్వరూపము తెలిసినటువంటి వాడు తత్వం అనగా బ్రహ్మము తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అనే మాట ప్రకారంగా చెప్పుకుంటున్నాం అది తెలిసినవాడు ఏంటి చెప్తాడు గురువు అంటే ఏ జ్ఞావా న పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏ నభూతాన్యశేషేణ్యాత్మన్యథో మయి ఆ గురుచ్చే జ్ఞానం ఎలాంటిదంటే దేనిని తెలుసుకుంటే పునర్మోహం న మళ్ళీ వ్యామోహంలో పడవో దాన్ని చెప్తాడు గురువు ఏన భూతాన్యశేషేన ద్రక్షస్యాత్మన్యతో మయి అటువంటి వాడు ఆ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను తనలో చూడగలడు చివరికి సచ్చిదానందమైనటువంటి ఆ పరమాత్ము నాలో చూడగలడు అన్నాడు ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇందాక చెప్పిన ప్రారంభవాక్యం ఇక్కడ తెచ్చుకోవాలి అన్నిటిలోనూ ఆత్మ వస్తువుని చూస్తున్నాడు ఇక్కడ హరియట హరుడట నరుడట సురలట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే అన్నారు త్యాగయ్య అందులో పరమాత్ముడు భలే రాశాడండి రాగం రాగం కాదు ఆయన అనుభవం ఆయన యోగం అదే ఇక్కడ ఆయన చిట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికల్లా త్యాగయ్య రామానుగ్రహంతో అంతటా రాముడే కనబడుతున్నాడు ఆయనకి అప్పుడు అంటున్నాడు ఇక్కడ పరమాత్ముడు ముచ్చట బాగా తెలుసుకోవే ఈ మాటే అన్నిట్లో సంచరించే బ్రహ్మమునందు నువ్వు సంచరించవే మానస సంచరే బ్రహ్మణి అన్నాడు మరొక అంతటా ఉన్న ఆ బ్రహ్మమును అనుభవించే పెడతాడు అందుకు ముందు సర్వప్రాణులలో తన చూచుట తాను సర్వప్రాణులు ఏ బ్రహ్మమునందున్నారో ఆ బ్రహ్మములో అన్ని చూచి అన్ని బ్రహ్మములందా లయము చేయుట మయి అన్నాడు ఇక్కడ బ్రహ్మం బదులుగా మయి అంటే నాయము అనగా వాసుదేవే పరమేశ్వరే అని అర్థం ఆ వాసుదేవుడైన పరమేశ్వరు నయందు అని అర్థం కనుక సచ్చిదానంద ఘన పరమాత్ముడినైన నాలో సర్వమును చూడగలవు కనుక సర్వము వాసుదేవమే అనేటువంటి వాసుదేవ సర్వమితి అదే జ్ఞానం అంటే మరి వాసుదేవుడు అంటే ఏమిటి వసన్ దివ్యతే ఇది వాసుదేవ వసుదేవుడు కొడుకు అని మాత్రమే అర్థం కాదు అని అర్థం కాదని నేను అనలేదు అని మాత్రమే అర్థం కాదన్నాను వసుదేవుడు కొడుకుగా వచ్చినవాడు వాసుదేవుడే కానీ వాసుదేవుడు పరమాత్మ అని చెప్పడంలో అర్థం ఏంటంటే వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవనముస్తు సర్వభూత ఎంత అందమైన మాట్లాడి సర్వభూతములయందు వసించువాడు సర్వభూతములకు వాసమైనవాడు ఇందాక చెప్పినట్టు అకర్మని కర్మ కర్మలో అకర్మ అన్నట్టు ఉంటుంది కర్మ అంటే ప్రపంచమే ఆ ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించున్నాడు ఈ ప్రపంచమంతా పరమాత్మ ఏందా ఆధారమైనది సముద్రంలో కెరటాలనే కర్మ మొదలయ్యింది కెరటాలనే కర్మ జరిగినప్పుడు చిన్న చిన్న కెరటాలు పెద్ద పెద్ద కెరటాలు ఎందుకంటే సముద్రం పెద్ద చిన్న ఒకటేగా కనుక బ్రహ్మ సముద్రం అనుకోండి కెరటాలు కర్మ అనుకోండి కెరటాలు ప్రపంచం అనుకోండి కానీ కెరటాలలో జలం తప్ప ప్రపంచంలో ప్రతి కర్మలో ప్రతి భూతములో పరమాత్మ తప్పు వరకట్లేదు ఇక్కడ అలా కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి ఈ భూతములన్నీ పరమాత్మ ఏమి ఉన్నాయి అంటే ఇలాంటివంటే పళ్ళెల్లో రేగుపళ్ళు పెట్టినట్టు కాదు అన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి సముద్రంలో అలలు ఉన్నట్లు అధిష్టానం ఆయన అది తెలుసుకోవాల్సినది అధిష్టానం అన్నది దృష్టి ఆ అధిష్టాన దృష్టి కలుగుతుంది జ్ఞానం వల్ల అటువంటి వాడు బ్రహ్మములో ఐక్యమవుతాడు ఆ బ్రహ్మము నేనే వాసు దేవ అన్నిటిలో వసించి ప్రకాశించువాడు వాసుదేవుడు వాసు దేవ వసించి అంటే అర్థం ఏంటండి ఇంతమందు ఎంతమంది అయినా మీ అందరికీ తెలుసు నాకేం తెలుసు విందామని మీరంతే వసించుటడు ఉండుట అంటే పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు ఉన్నాడంటూ ఊరికి నీ టేబుల్ మీద పుస్తకంట్టున్నాడా ఇది జడవస్తువు అని అలా కాదు చైతన్యస్వరూపుడు ఉన్నాడు ప్రకాశిస్తున్నాడు ప్రకాశం అంటే చైతన్యం కానీ వసించి ఉన్నాడు అంటే సత్ ప్రకాశిస్తున్నాడు దివ్యతే ఇది దేవ ప్రకాశిస్తున్నాడు అంటే చిత్ అంటే ప్రతిదాలో సత్తుగా చిత్తుగా ఉన్నవాడు వాసుదేవుడు ఇందాక అదే చెప్పాం ప్రధాన సచ్చిత్ అదే వాసుదేవ ఆ సచిద్రూపుణ్ణి నేనే అది వాసుదేవే పరమేశ్వరి అంటే సత్యద్రూపుడైన బ్రహ్మము ఆ సచ్యూపుడైన బ్రహ్మమే వాసుదేవుడు కొడుగ్గా పుట్టి మాట్లాడుతున్నాడు కనుక మయి అన్నాడు ఇక్కడ కనుక నేను ఇలా కనబడినా నేను ఈశ్వరుణ్ణి తెలుసుకొని ఈ అధ్యాయం మొదట్లోనే చెప్పాడు కదా అంతేకాదు ఈ జ్ఞానయజ్ఞం ఎంత గొప్పదంటే నువ్వు గురువులని చేరి క్రమంగా నేర్చుకుంటే నన్ను నీకు అపరోక్షం చేసేస్తారు అంటే నువ్వు నేను వేరు కాదన్నమే ఐక్యం ఇది ఎలా చేస్తారు అంటే వేరుగా ఉన్నంతసేపు కొంచెం బాధ ఉంటుంది అండి ఒకటైపోతే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఒక అన్నం మూట పట్టుకెళ్తున్నాడు బయట ప్రయాణానికి ఎంత బాధపడుతున్నాడంటే త్రావలో దీన్ని రక్షించుకోవడం పెద్ద సమస్య అయిపోయిందానికి ఎక్కడైనా పెట్టాడో చేమలు పడతాయో కుక్క పట్టుకెళ్ళిపోతుందో దొంగలు ఎత్తుకుపోతారో ఇవి బాధ అలా తీసుకెళ్తున్నాడు ఆ టెన్షనే ప్రయాణం ఎంత సాగుతున్నా ఒక చోట చెరువడ్డు కనబడింది కూర్చున్నాడు శుభ్రంగా తినిచేరు చేయి గడికి వేసుకున్నాడు ఇంకా టెన్షన్ పోయింది ఎందుకంటే బయట విడిగా ఉన్న అన్నం తనలో ఐక్యమైపోవడంతో ఎంత ఆనందంగా ఉన్నదో అలా బ్రహ్మముతో ఐక్యమైపోయినవాడు అంత ఆనందంగా ఉంటాడయ్యా బ్రహ్మము తనతో తాను బ్రహ్మంతో ఐక్యమైనటువంటి వాడు ఈ అపరోక్షానికి ఉన్న ఆనందం అంత గొప్పదండి అపిచేదశి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైనవ వృజినం సంతరిషి ఎంత నువ్వు పాపాత్ములందరిలోకి పాపాత్ముడివైనా అని అర్జునుడు అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు అని అర్థం ఇదేగా నన్ను అంటేనా అర్జునుడు కనుక అయిపోయింది ఇక్కడ అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా పాపాత్ములందరిలోనూ మహాపాపివే అయితే ఈ జ్ఞానమనే నౌకతో సులభంగా పాపమనే సముద్రం నుంచి దాటేస్తావయ్యా అన్నాడు ఇక్కడ అంటే ఇది అర్థం అర్జునుడు పాపాత్ముడు అందరికంటే అంటే జ్ఞానం చే సాధన చేస్తుంటే పాపములన్నీ దగ్ధం అవుతాయి అంతే కదా పాపాత్మును కదా జ్ఞానానికి అర్హున్నా నువ్వు శ్రద్ధతో జ్ఞానాన్ని నేర్చుకుంటే తప్పకుండా పాపాలన్నీ పోతాయి అన్నాడు ఇక్కడ ఎందుకంటే పాపాలు దేనికి అనాత్మ అయినటువంటి బుద్ధి శరీరానికి అంటుకుని ఉంటాయి పాపాలు కానీ నిన్ను మాటి మాటికి శుద్ధం అపాపబిద్ధం నువ్వు శుద్ధుడివి ఏ పాపం లేనివాడివి శాశ్వతమైన వాడివి నిర్మలుడివి సర్వవ్యాపకుడివి అని చెప్తుంటే ఇదేంటి ఇలా చెప్తాడు నేను అలా కాదే అనిపించిన మాటిమాడి పదిసార్లు చెప్తున్నాడు అంటే అవునేమో అనిపిస్తుంది అవునా లేదా కనుక జ్ఞానం ఏ కొద్దిగా మనసుకు తాకినప్పటికీ కూడా ఒక పాపం పోతుంది అండి అందుకే జ్ఞాన యజ్ఞం అంత గొప్పది అందుకే పని కట్టుకుని కొంతమంది దాని మీద రుచి కలిగిన వారు జ్ఞానయజ్ఞమే చేస్తున్నారు మిగిలిన వాడు యజ్ఞాలు చేస్తారు వాటి వల్ల పాపం పోయి ఎప్పటికైనా జ్ఞానయజ్ఞం మీద రుచి కలుగుతుంది ఆ రుచి కలిగిన తరువాత గురువు వద్దకు వెళ్ళి తద్విద్ది ప్రణపాతే అని సేవిస్తారు అప్పటి నుంచి ఉంటారు ఈ జ్ఞాన యజ్ఞం పాపనాశనం చేయడంలో దాన్ని మించింది మరొకటి తెలుసుకో ఇక్కడ అది జ్ఞానమే పాపాన్ని నశింపజేస్తుంది ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఎలాగ నశింపజేస్తుంది అంటే వృజినం జ్ఞానప్లవేనైవ జ్ఞానమనే పడవతో వృజినం అనగా పాపముల్ని సంతరిష్యతి దాటేస్తావు అనగానే పాపాలు దాటిస్తారంటే పుణ్యాలు ఉన్నట్టణ్యాలున్నా మళ్ళీ జన్మ ఉంటుంది ఇక్కడ ఉపలక్షక న్యాయం అనే దాని ప్రకారంగా ఒకటి చెప్పారంటే రెండు చెప్పినట్లే అన్నారు ఇక్కడ పాపం అంటే అర్థం పాపపుణ్యములు రెండు అని అర్థం అంటే పాపపుణ్యాలు రెండింటి వల్లనే జన్మలు వస్తున్నాయి ఈ రెండు పోతేనే మోక్షం వస్తుంది కానీ జ్ఞానయజ్ఞం వల్ల పాపపుణ్యములు ఉభయము కూడా నశిస్తున్నాయి అటువంటప్పుడు పుణ్యం నుంచి దాటేస్తానో కదా పాపం నుంచే దాటేస్తానో ఎందుకంటున్నారంటే పాపం అంటే దోషం అని కూడా అర్థమే దోషం అంటే అర్థం ఏంటంటే ఏది నశించే స్వభావం ఉంటుందో అది శాశ్వతంగా ఉండాలనుకోండి ఒకరు దోషం ఏది శాశ్వతంగా ఉంటుందో దాన్ని తెరుచుకోలేకపోవడం రెండో దోషం ఇలాంటి దోషాలు మనం ఆ దోషాల వల్ల ఆ దోషం కలగడానికి కారణం పాపం ప్రతిబంధకం కానీ జ్ఞానానికి ప్రతిబంధకాలైనటువంటి పాపములు ఏవైతేన్నాయో అవన్నీ తొలగిపోయి వాడు శుద్ధుడై ముక్తిని పొందుతాడు అని చెప్తూ ఎలాగంటే యథైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్కృతేజున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తథా యథ యథాం యథైధాంసి అంటే యథాంసి అంటే ఇంధనములు ఇంధనాలని అగ్ని ఎలా సంపూర్ణంగా తగలబెడుతుందో జ్ఞానము సర్వకర్మల్ని భస్మం చేస్తుంది సర్వకర్మలు అంటే పుణ్యపాప ఉభయ కర్మలు అన్ని కర్మలు భస్మమైపోతాయి ఎందుకంటే కర్మలు జ్ఞానం చేరేవరకే అన్నాడు కదా ఇక్కడ సర్వకర్మడు భస్మం చేస్తుంది అది జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని అంటే జ్వలిస్తున్న జ్ఞానం అంటే జ్యోతిస్వరూపం అది సమ్యక్ దర్శనం అన్న జ్ఞానం అంటే సమ్యక్ దర్శనం సంపూర్ణమైన ఎరుకని జ్ఞానం అంటారు దానివల్ల సర్వకర్మాన్ని భస్మ సాత్కూరితాయే కదా సర్వకర్మలు భస్మ అయిపోతాయట దీని అర్థం ఏంటంటే భగవత్పాదారు ఎంత అందమైన మాట అంటారు అంటే కర్మలు భస్మముకట అంట అర్థము నిర్భీజీకరోతి అన్నారు ఇక్కడ ఆ కర్మలకి బీజత్వ శక్తి పోతుంది అన్నాడు బీజం ఉంటే మళ్ళీ మొలకెత్తుతుంది కానీ జ్ఞానం వచ్చిన వాడికి వాడి కర్మలు మనం మొలకెత్తవు అంటే మరి జన్మ లేదు ఇది ఇక్కడ అర్థం కదా జన్మలు లేవు ఎంత అందమైన మాట చెప్పాడు అయితే కర్మలన్నీ భస్మమైపోతాయి అంటే ఏ కర్మలు ఇందాక చెప్పారు కదా పాపపుణ్యోభయ కర్మలు అంటే అక్కడ కదా వృజన్లు ఇక్కడ చెప్పేటప్పుడు కర్మలు మూడు రకాలుగా ఉంటాయని ప్రతి సంచితం ప్రారంధం ఆగామి సంచితం అంటే ఇంకా తర్వాత జన్మల కోసం దాగున్నది ప్రారంభం అంటే నువ్వు పుట్టుకు నుంచి అది ప్రారంభింపబడినది ఆగామి అంటే ఇప్పుడు పోగు చేసుకుంటున్నది అంతే కదా ఈ మూడు రకాల కర్మలు దగ్ధం చేస్తుందిట ఇక్కడ వివేక్ ఎంటర్ అయ్యి నాయన సంచితం దగ్ధం చేస్తుంది ఒప్పుకుంటావు ఆగామి రానివ్వదు దగ్ధం చేస్తుంది ఇక్కడ చేసింది ఇక్కడ కూడా పోగొడుతుంది ఇంకా నువ్వు జ్ఞానివైపోయేవి గనక ఏది నీకు అంటది ఇక్కడ లేదు కనుక ఆగామి లేదు ప్రారంధం లేదు ఎందుకంటావు ప్రారంధం అంటే ఇది ఎలాంటిదంటే ఒకడు బాణ విడిచిపెట్టేశాడు విడిచిపెట్టగా వెళ్ళి తగులుతుంది మధ్యలో ఆపలు ప్రారంధం కూడా అలాంటిదే ప్రారంభం అంటే స్టార్టెడ్ అని అర్థం ఇక్కడ అది ప్రారంభమైపోయింది కదా కనుక జ్ఞానికి ప్రారంధకర్మ ఉంటుంది పోయిన కర్మలు మాత్రము ఆగామి సంచితం అని చెప్పాలి కదా సర్వకర్మానే ఎందుకు చెప్పాడు అంటే జ్ఞానికి ప్రారంధకర్మ ఉండదు అనేది వాదం అంటే ఇక్కడ ఎలాగండి ప్రారంభకర్మ ఎందుకు ఉండదు మీరు నిన్న మొన్న మీరే చెప్పారు ప్రారంధం వల్ల అని ప్రారంభం వల్ల జ్ఞానికి కూడా ఒక రోగం రావచ్చు ప్రారంభం వల్ల జ్ఞానికి కూడా ఒక కర్మ చేయాలి అనిపించవచ్చు ప్రారంధం వల్ల లోకసంగ్రహం కోసం చేస్తారు మరి ప్రారంధం ఉన్నట్టే కదా అంటే ఉండదుట ఎలా ఉండదు అంటే అది నేను చేస్తున్నాననే భావం వాడికి గనక ప్రారంధ కర్మ ఉన్నప్పటికీ లేనట్టే అన్నాడు ఇక్కడ ఇది ఎలాగూ అంటే కథ కొంచెం ఒకలా ఉన్న అర్థమైపోతుంది ఒక ఆయన ముగ్గురు భార్యలు ఉన్నారు ఆయన పోయాడు ఆయన పోతే ముగ్గురు వైధవ్యం పొందుతారు కానీ అందులో ఒకరికి వై సువాసినిత్వం ఇంకొకరికి వైధవ్యం ఉండదు కదా అన్నాడు ఇక్కడ అలాగే ముగ్గురు పనికి వాళ్ళ వాళ్ళే అయితే ఒక శాస్త్రం ఉంది గర్భవతి అయిన స్త్రీ గర్భవతిగా ఉండగా భర్తగాని లేకుండా అయితే ఆమె సువాసన చిహ్నములు ఉండవచ్చు అని ఒక శాస్త్రం ఉంది అందులో ముగ్గురులో ఒక ఆవిడ గర్భవతి మిగిలిన ఇద్దరు వైధవీ చిహ్నాలు ధరించారే తప్ప ఈ మూడు ఆవిడ మాత్రం వాటితో ఉందిట వాటితో ఉన్నప్పటికీ కూడా వీడితో ఉన్నాను కానీ నిజంగా నాకు ఇవి లేవు ఇది అయ్యే వరకు ఉంటాయి ఎలాగైతే ఎరుక ఉంటుందో అదేవిధంగా ప్రారంధ కర్మ అప్పుడు ఉన్నట్టు కనబడ్డా నిజంగా లేనట్టే ఇది తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ విశేషమైన అంశం అందుకే సర్వకర్మాని భస్మసాత్కరితే తధ అంటే వాడికి ప్రారబ్ధ కర్మ కూడా ఫలం అంటే అర్థం ఏంటి అది జరిగిపోతుంది కాని వాడు దానికి అంటాడు వాడికి ఎందుకంటే పుట్టడం చావడం దేగధర్మం ఆకలి దప్పిక ప్రాణధర్మం సుఖం దుఃఖం మనోధర్మం సచిదానందం నా ధర్మం అనుకుంటాడు ఇక్కడ కానీ ఈ మూడు జరుగుతున్నా సాక్షిగా చూస్తుంటాడు వీటి షడుర్ములు అంటారు షడూర్మిరహిత ఆరు ఊర్ములు ఆయనకలు ఊర్ములు అంటే తరంగాలు వస్తూ పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా అలా ఉంటాడు వాడు కానీ ప్రార్థవ షడుర్ములు వస్తున్నా అవి దేహాదులకే నాకు కాదంటాడు కర్మని అకర్మ ఆ స్థితిలో ఉంటాడు ఇక్కడ అందువల్ల వాడికి పైగా అవి జరుగుతున్నాయంటే నేను ఉండడం వల్ల జరుగుతున్నా కానీ నాకు జరగట్లేదు ఇది ఎలాంటిది సూర్యుడు అక్కడ ఉండడం వల్ల ఇక్కడ క్రియలు జరుగుతున్నాయి కానీ క్రియలు సూర్యుడు అంటున్నట్లు అలా ఉంటాడు గనుక ప్రారంభం కూడా పట్టదు దీనికి ఇంకొక ఆయన మంచి ఉదాహరణ చెప్పాడు ఒక ఎద్దు మీద గులాబీ దండ వేస్తే ఎలాగో అలాగ అన్నాడు ఇక్కడ ఎద్దుకు గులాబీ దండ వేశారు అది జడం వల్ల అలా చేస్తుంది ఇతని చైతన్యంతో అలా చేశాడు అంతే తేడా ఉదాహరణ అర్థం చేసుకోవడానికి కానీ అంటే యోగి ఎద్దు వంటి వాడు అనమాట అని కన్క్లూజన్ కోసం కాదు గులాబీ దండ ఒక ఎద్దుకు వేసి పూజ చేశారు మీరు ఆహా ఎంత చక్కగా వేసామో మంచి గులాబీ దండ అండి అన్నావు నువ్వు అనుకున్నా అలా వెళ్తూ ఉంటుంది ఇక్కడ బజార్లోకి వెళ్ళింది అది ఆ వెళ్ళినప్పుడు గులాబీ పూలు రాలిపోతున్నాయి అయ్యో రాలిపోతున్నాయో అనుకోలేదు కొంతసేపటికి తాడు మాత్రమే వేలాడుతుంది ఇదేమిటి తాడు అసహ్యంగా అనుకోలేదు కొంతసేపు తాడు పుట్టుకొని రాలిపోయింది అయినా ఏమనుకోలేదు ఇక్కడ అలాగే జ్ఞానికి ప్రారంధకర్మ ఆ వృషభము యొక్క మెడలో గులాబీ దండలా ఉంటుందయ్యా అని చెప్పాడు ఇక్కడ వాడికి అది ఉన్నా పట్టదు అదే ఉంటుంది కొందంతసేపు రాలిపోయినప్పుడు రాలిపోతుంది అలా ఉంటాడయ్యా అని అడిగడు కానీ ప్రారంధం లేనట్టే కదా కానీ ప్రారంభం తప్పదు అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుస్తున్నది అందుకే ఒక్కటి నాయన జ్ఞానం ఎంత గొప్పదంటే కాసింత జ్ఞానం విన్నామంటే కొన్ని వందల పవిత్ర తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం అండి అందుకే వేదాంత శ్రవణం కూడా పాపనాశనంలో ఒక భాగం చెప్పారు గారు చక్కగా వినేవాడిని ఎందుకంటే నహి జ్ఞాన సదృశం పవిత్ర మిగ విద్యతే జ్ఞానము కంటే పవిత్రమేంది లేదు ఎందుకంటే ఏది పవిత్రానాం పవిత్రమో మంగళానాంచ మంగళం అనున్నదో ఆ బ్రహ్మమే నువ్వు చెప్పినప్పుడు నేను పరమ మంగళ మార్చిందే అంతకంటే మంగళమేమునది తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఎవడికి చెప్తున్నాడో మర్చిపోలేదు అర్జునుడికి అని మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేసింది జ్ఞానం గొప్పదని చెప్పి జయజంపు చేసి నువ్వు కర్మయోగంలో ఉండాలని చెప్పాడు కదా అందుకే తత్ ఏది అత్యంత పవిత్రమైనటువంటి ఆ జ్ఞాన సిద్ధిని నువ్వు తత్స్వయం యోగ సంసిద్ధ నువ్వు యోగములో సిద్ధి పొందిన తర్వాత కాలేనా బహుకాలం తర్వాత విందతి పొందుతావు నువ్వు యోగంలో సిద్ధి పొందిన తర్వాత నేను చెప్పినటువంటి అసనాతనం బ్రహ్మ అయినటువంటి జ్ఞానసిద్ధి నీకు అప్పుడు లభిస్తుంది ఎప్పుడు స్వయం యోగ సంసిద్ధ నువ్వు స్వయముగా యోగ సంసిద్ధుడి స్వయముగా అనడంలో నీ సాధనతో అనర్థం ఇక్కడ అంతేగాని ఇదిగో నన్ను ఇంత ప్రార్థన చేసేవి కనుక నేను అలా ఎత్తి బ్రహ్మమునంత పెట్టదును బ్రహ్మముని ఒళ్ళో పెట్టదును అనుకోకుండా స్వయం నువ్వు యోగమును అవలంబించి యోగం నిష్కామ కర్మయోగం ఈశ్వరార్థం అది నువ్వు అవలంబిస్తే దానివల్ల సంసిద్ధి ఈ సిద్ధిని కాలేన నీన్ డ్యూ కోర్స్ అర్థం అడవి కనుక నువ్వు నేను చెప్పిన నిష్కామ కర్మయోగాన్ని నా యక్ నాకై అర్పణ చేసినట్లయితే బహుకాలేన దీర్ఘకాలేన మాం వింద ఆత్మని ఆత్మయందు విందతి పొందుతావు అని చెప్తూ కనుక నాయన ఇంతవరకు బహిరంగ సాధనలో గురువుని ఆశ్రయించడం తత్పరహ ఇత్యాదులు చెప్పాడు అంతరంగ సాధనలను కొన్ని ఉంటాయి ఎందుకంటే గురువును ఆశ్రయించడం తెలుసుకోవడం బహిరంగ సాధన నువ్వు అంతరంగంలో కొన్ని సాధనలు ఉండాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి నేను చెప్పిన జ్ఞానము గురువుని ఆశ్రయించాలి తద్విధి ప్రణిపాతే నేను చెప్పాను కానీ నీకుండవలసిన లక్షణాలు ఏంటంటే శ్రద్ధ నేను గురువు దగ్గరికి వెళ్ళానండి సాష్టాంగ గట్టిగా చేశానండి అని కాలు నొక్కానండి అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవ అడిగేశానండి ప్రశ్నలు సేవ చేశాను అయినా ఇవి లేవండి మీ దగ్గర అని ఇవి ఉండాలి శ్రద్ధవాన్ శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ అనే మాట చిన్న విషయం కాదు శ్రద్ధ అంటే గురువాక్యములయందు శాస్త్రవాక్యములందు అచంచల విశ్వాసం పేరు శ్రద్ధ అచంచల విశ్వాసం ఆత్మని చెప్తున్నారు కానీ ఉందో లేదో దానికోసం అనవసరం టైం వేస్ట్ చేసి అనిపించుకోకూడదు శ్రద్ధ అది చాలా ప్రధానం సత్యము అనేటు దృఢమైనటువంటి నిష్ట దాని తర్వాత తత్పర తత్పర అనే మాట చాలా విశేషం అంటే గురువు చెప్పే జ్ఞానాన్ని గ్రహించాలని తీవ్ర ఆసక్తి తత్పరా తీవ్ర ఆసక్తి వాడు ఎలా అంటే ఏం చెప్పారు గురుగారు ఎంత అలర్ట్గా వింటాడు ఎంత అటెంటివ్గా వింటాడు ఒక్కసారి బెసిగిపోతే ఒక ముఖ్య విషయం పోతుందేమో జాగ్రత్తగా వింటాడు మళ్ళీ అడుగుతాడు మననం చేసుకుంటాడు తెలుసుకోవాలని ప్రతిక్షణం ప్రతిక్షణం తెలుసుకోవాలనేటువంటి స్వభావంతోనే ఉంటాడు అది అంతేగాని కచేరీ కూర్చు పాట విన్నట్టు బలే బలే బలే ఏం పాడేవి నాయన అని వెళ్ళిపోవడం కాదు అక్కడ గురువుగారిది వినేసి బలే చెప్పారు సార్ అని వెళ్ళిపోవడమా ఇదే ఆర్ట్ పెర్ఫార్మెన్సా గురువు చెప్తున్న జ్ఞానం దానివల్ల నేను తరిస్తాను అందాలి అంటే ముందు గురువాక్యాలపై శ్రద్ధ ఉండాలి శ్రద్ధ కూర్చో నువ్వు రెండవది తత్పర తత్పరుడు ఉండాలి ఆ తత్పరుడువి ఉంటే కొంతమందికి రెండు ఉంటాయి ఇంకోటి ఉండదు ఇంద్రియ నిగ్రహం అది చాలా అవసరం సంయతేంద్రియ లేకపోతే జ్ఞానం దారి జ్ఞానదే దీని దారి దీనిదే అయ్యే పైనుంచి ఒక ధార పోస్తున్నాడు అడగడు పాత్రను సరిగ్గా పడేటట్లు శుభ్రం చేస్తాం సరిగ్గా పడేటట్లు నేను ఇటు అటు జరుపుతుంటే నేలపాలు అవుతుంది తెలుసు ఇక్కడ అక్కడ కుదురుగా పెట్టడం ముందే అదే సంగతేంద్రియ నిగ్రహం చేసుకుని ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి కానీ జ్ఞానం పొందడానికి గురువుని అంత నిష్కపటంగా ఆశ్రయించడం ఎంత అవసరమో గురువాక్యాలపై శాస్త్రవాక్యాలపై శ్రద్ధ అవసరం తత్పరత అవసరం సంయతేంద్రియుడు అవసరం ఈ మూడు లక్షణాలు ఉంటే జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొందుతావు ఏ జ్ఞానం పరాం దానివల్ల పొందేది పరాం శాంతిం సర్వోత్కృష్టమైన శాంతిని పొందుతావు సర్వోత్కృష్టమైన శాంతి అంటే కైవల్యం అదొక్కటే శాంతి అండి ఉపన్యాసం అయిపోతే శాంతిగా ఉంది కాదు ఈ శాంతి కాదు పరమశాంతి ఏంటంటే కైవల్యమే అది పొందుతావు అని శ్రద్ధ ఉన్నవాడే మరి ఎవరు పొందరో చెప్తున్నాడు అజ్ఞ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వీళ్ళు ముగ్గురికి జ్ఞానం రాదు అజ్ఞహ అజ్ఞహ అంటే ఎంత చెప్పినా ఆత్మానాత్మ వివేకం లేనివాడికి అందుకే వేదాంతంలోకి ఎంట్రన్స్ పరీక్ష ఏమిటంటే ఆత్మానాత్మ వివేకం వేదాంతం క్లాసులోకి వెళ్లే ముందు మనకు మనం ప్రిపేర్ అవ్వవలసింది ఆత్మానాత్మ వివేకం ఇహాముత్రార్థ భోగ విరాగం ఇవి కలిగి ఉండాలి ఇవన్నీ ముందే తెచ్చుకుని గురుగారి దగ్గరికి వెళ్ళాలి అది అనమాట అందుకే అలాంటి వివేకం లేకుండా ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అనే ప్రశ్న జీవితంలో ఎప్పుడు వేసుకోకుండా దాని గురించి తెలుసుకోకుండా ఉండవాడు అజ్ఞ అజ్ఞ అన్నమాటకు అర్థం అనాత్మజ్ఞ ఆత్మ గురించి తెలియనివాడు శ్రద్ అశ్రద్ధధాన శ్రద్ధ లేనటువంటి సంశయాత్మ సందేహించాడు ప్రతివానికి సందేహం ఇంత విషయం విన్నాక నాకు డౌట్ అండి ఏంటండి ఓపెన్ హార్ట్తో అది వినేటప్పుడు ఇంకా సందేహం సందేహం సందేహం ఏమిటి శ్రద్ధగా వింటే ప్రజ్ఞానికి సందేహం అక్కడే తీరుతుంది ఇక్కడ పైగా అది వింటూ ఉంటాడు కానీ ఇది అవగానే సందేహం అడగాలి సందేహం అడగాలి సందేహం అడగాలి అనుకుంటుంటాడు వాడి దృష్టింతో సందేహం మీదే చెప్పే విజ్ఞానం మీద ఉండదు పైగా సందేహం చెప్పడంలో ఎంత గొప్పవాడినో అవతల పడి ఒక తాపత్రయం ఏం క్వశ్చన్ వేసాడు చూసారా ఇది ఒకటి క్వశ్చన్ వేయడానికి జ్ఞానం ఒక్కర్ అజ్ఞానించాలి అది కూడా తెలుసుకోవాలి అజ్ఞ అశ్రద్ధ ధానచ్చశయాత్మ వీళ్ళు జ్ఞానాన్ని పొందలేరు సరికదా వాడు మరొక గట్టి మాట అన్నాడు కృష్ణుడు వినశ్యతి వాడు దెబ్బతినేస్తాడు అన్నాడు నశించిపోతారు వాడు దేనికైనా ఇది అప్లై చేసుకోవాలండి కేవలం బ్రహ్మజ్ఞానానికనే కాదు ఆఖరి గురువు దగ్గర మంత్రోపదాసినప్పటికీ కూడాను ఆ మంత్రం అంటే ఏమిటి గురువు అంటే ఏమిటో అవగాహన లేకపోతే అజ్ఞ దాని మీద ఏది ఇచ్చాడు కానీ చేసేస్తున్నా కానీ ఫలిస్తుందా లేదా అని కాకుండా శ్రద్ధ కలిగి ఉండాలి దాని తర్వాత సంశయం అనేది లేకుండా సాధన చేయాలి ఈ మూడు అది దేనికైనా ఈ మూడు అప్లై అవుతాయి అంటే శ్రద్ధావాన్ జ్ఞానం అని బ్రహ్మజ్ఞానానికి చెప్పినప్పటికీ ఇట్ అప్లైస్ టు ఎనీ నాలెడ్జ్ ఆఖరి పాఠశాలల్లో చదువుకునేటటువంటి ఆధునిక విద్యలకు కూడా అది అప్లై చేయించాను మీరు తీసుకోవచ్చు కానీ ఇది తీసుకొచ్చి నేను అంటించాను కృష్ణుడు ఏ కంటెస్ట్లో చెప్తున్నాడో అది మర్చిపోకూడదు కనుక అగ్నశ్చ అశ్రద్ధ దానచ్చత్మా వినశ్యతి అంతేగాని ఒక్క మాట చెప్పు అన్నిటికంటే పెద్దది సంశయాత్మ అది చాలా భయంకరం సుమ అన్నిటికంటే పెద్దది సంశయాత్ముడు ప్రతిదానికి సందేహిస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ బ్రహ్మము సత్యము జగన్మిచ్చ పరమేశ్వరుడికి దేని అంటదు శాస్త్రం చెప్పింది ముందు అనుకో తర్వాత ఎలాగో విచారణ చేసి సందేహించకో సందేహించేవా ప్రమాదం అది సంశయాత్మ వినశ్యతి నాయం లోస్తి నపరో నుఖం సంశయాత్మనహ మళ్ళీ సంశయాత్మని విడిగా చెప్తున్నాడు ఈ సంశయాత్మ కలిగిన వాడికి ఈ లోకము లేదు పరలోకము లేదు సుఖం లేదు ఇహలోక పరలోక సుఖాలు కూడా మోక్షం దాకా ఎందుకు సంశయాత్పదుడికి ఇహలోక పరలోక సుఖాలు కూడా లేవు ఇది తెలుసుకోండి సందేహమే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనారోగ్య లక్షణాన్ని చెప్పాడు డాక్టర్ మందు రాశాడు పనిచేస్తుంటారా మంచి మందు రాశాడా ఇందులోని సైడ్ ఎఫెక్టులు ఉండవు కదా ఇంకే ఏవిడి దగ్గరికి వెళ్ళి సందేహం ఏం బాగుపడతారండి అదే నాస్తికుడైనా సరే నేను నమ్మకం కాదండి నేను రీజనింగ్ అన్న నాస్తికుడు కూడా ఒక దగ్గర నమ్మకం మీదే ఆధారపడాల్సి వస్తుంది ఇది తెలుసుకోండి ఒక నమ్మాల్సిందే ఒక బండి ఎక్కువ డ్రైవర్ సరిగ్గా తీసుకెళ్తాడే లేదా తాగేసాడేమో అని మొత్తం తోమంతా చెమట్లు పట్టి చెమట్లు పట్టుంటే ఒడ్డుకు తెచ్చిస్తాడే నవనా ఇక్కడ కనుక అడుగు సందేహాలు ఏంటండి ఒక ఆయన ఊపిరి తీస్తున్నట్ట తీస్తూ తీస్తూ ఇలా ఇప్పుడైతే ఊపిరి సాగుతుంది కానీ మధ్యలో ఆగిపోతుందేమో ఇలా ఆగి గట్టిగా ఆపి చూసాడు పోయిడుపా ఏం చేస్తాయి ఇక్కడ సబ్యాత్మా వినశ్యతి అంత సందేహాలకి ఎక్కడయ్యి బాబు కనుక సందేహం పెద్ద క్వాలిఫికేషన్ అనుకోవద్దు నిస్సందేహంగా గురువు చెప్పిందని అలా నిలబడగలగడం ఆ శ్రద్ధ కలగాలి ఎందుకు నిలబడ్డావు నీకు అనుభవం కాదు కదా అర్థం కావట్లేదని శాస్త్రం కదండి శాస్త్రం అంటే ఋషులకు అనుభవం నాకు కనుక దాన్ని నమ్ముతా దాన్ని ఏమి అది తెలుసుకోవాలి ఎందుకంటే డౌట్గా అడుగు వేస్తేనే జారిపోతావే సందేహంతో విషయం వింటే జారిపోదా తెలుసుకో ఇక్కడ నిస్సందేహంగా వినాలి విశ్వాసానుకున్న బలం అదండి అందు శ్రద్ధకున్న బలం అంత గొప్పది అయితే ఏది పడితే అది విశ్వసించకు శాస్త్రం చెప్పింది విశ్వసించు గురువు చెప్పింది విశ్వసించు అంతే చాలు ఇక్కడ ఆ రెండూ లేనివాడు వాడికి ఇగం లేదు పరం లేదు అందుకే అర్జున యోగ సంన్యస్త జ్ఞాన సంన్న సంశయం ఆత్మవంత కర్మాణి నిబద్ధనంతి ధనంజయ ఎంత కాదన్నా కర్మలు చేస్తే కర్మలతో లంపటం ఏర్పడి దేహం భ్రాంతి ఏర్పడి ప్రపంచంలో పడిపోతాను కదా అంటే అలా జరగదు నన్న యోగ సన్యస్థ కర్మాణం యోగ సన్యస్థ కర్మాణం అంటే పరం పరమార్థ దర్శన లక్షణేన యోగేనా అన్నాడు ఇక్కడ అంటే పరమార్థ దర్శనమే లక్ష్యంగా కలిగినటువంటి యోగముతో యోగం కర్మ దీనికి కిందికి చివరిగా భగవత్పాల్ వారు కర్మా కర్మయోగానుష్ఠానాత్ అని ఒక మాట చెప్పారు కర్మయోగ కర్మయోగం అనగానే ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సి నిష్కర్మ నైష్కర్మ్యం అంటే నిష్కామం ఈశ్వరార్థం అది పరమార్థ దర్శన లక్ష్యంగా చేస్తే అలా యోగ సంన్యస్త కర్మాణం యోగము అంటే విద్యుక్త కర్మలను ఆచరిస్తూ ఈశ్వరార్పణ చేసిన దాని ద్వారా జ్ఞాన సంన్న సంశయం జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో సంశయాన్ని ఛేదిస్తాం సంశయం అంటే ఒకటే సంశయం బాగా తెలుసుకోండి ఆత్మను అనాత్మనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోడు ఈ సంశయం వదలకే గింజుకుంటాం అది వేదాంతం అందినట్టే అంది జారిపోవడానికి కారణం ఇదే ఎందుకంటే అనాత్మలయందు ఆత్మ లక్షణాన్ని ఆత్మయందు అనాత్మ లక్షణాన్ని ఆరోపించుకుని ఇది ఆరోప దృష్టి అంటాం అధిష్టాన దృష్టి కావాలండి అంటే ఇవన్నీ వచ్చిపోతున్నాయి వచ్చిపోయినా దేని అంది ఇవన్నీ కనబడుతున్నాయి అది స్థిరం అది తెలుసుకోవాలి అద్దంలో అనేక బొమ్మలు కనబడుతున్నాయి బొమ్మలు స్థిరమా అద్దం స్థిరం ఇదొక్కటి తెలుసుకో ఆ బొమ్మల్లో తెలుపు నలుపు బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు అద్దంలోనే కనబడుతున్నాయి కానీ అద్దం తెల్లబడింది అల్లబడింది అద్దం యొక్క అసలు లక్షణం శుద్ధం దేన్నైనా ప్రకాశింపజేయగలగడం అదే దాని లక్షణం అది నీ లక్ష్యం అది తెలియాలంటే వస్తువును పక్కకు తీసేసి దాన్ని చూద్దామని ట్రై చేయ చూస్తే మళ్ళీ నువ్వు కనబడతావు అర్థం అర్థంగా ఉంటూనేదని శుద్ధత్వం తెలియగలగాలి అలాగే ఆత్మశక్తి వల్ల జగత్తు ప్రతిభాసిస్తున్నప్పటికీ కూడా వీటికి అతీతమైన ఆత్మత్వం తెలియాలి ఇక నిరంతర ఈ ఆత్మానాత్మ యొక్క అజ్ఞానం అనేక జన్మల నుంచి అలవాటైపోయింది అదే పెద్ద సంశయం ఆ సంశయం జ్ఞానంతో ఛేదించాలి అది చేయించాలంటే యోగ సన్యస్త కర్మాణం ఇది చేయడం వల్ల ఎలా చేయాలి ఆత్మవంతం ఆత్మవంతం అనే మాటకి అప్రమత్తం అనర్థం అటెంటివ్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి జ్ఞాన మార్గంలో కర్మయోగంలో ఎప్పుడు అటెన్షన్ అవసరం ఎలర్ట్నెస్ అవసరం అండి నిరంతరం అవసరం చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉంటావు కబుర్లు అదే సమయంలో నీ లైన్స్ ఏంటో తెలుసుకుంటావు స్పీడ్ లిమిట్ తెలుసుకుంటావు కబుర్లు ఆడుతూ వెళుతూ ఉంటావు అది చాలా అటెన్షన్ చాలా అవసరం సరదాగా ఒక్కసారి చప్పలు కొడదావాని అది కానీ స్టీరింగ్ ఎత్తే చప్పలు కొట్టావా నువ్వు వండావు ఎంత అటెన్షన్గా ఉంటావు అదే విధంగా పరమాత్మను పొందాలనుకునేటువంటి వాడు ఆ కర్మానుష్ఠాన యోగం చేసేటప్పుడు నిష్కామ కర్మయోగం చేసేటప్పుడు ఆత్మవంత అప్రమత్తగా ఉండాలి ఏ కర్మ బంధించుమా కనుక అర్జున తస్మాత్ అజ్ఞానసంభూతం ఋత్స్థం జ్ఞానాశీనా ఆత్మన చిత్వయినం సంశయం అందువల్ల అర్జున హృదయంలో అజ్ఞాన సంభూతం అజ్ఞానం చేత కలిగిన ఏ సంశయముందో దాని జ్ఞానాశీన వివేకమనే ఖడ్గంతో అంటే నిత్యానిత్య వస్తు వివేకమనేటువంటి విచార రూపమైన ఖడ్గంతో చిత్వా ఛేదించి నువ్వు సిద్ధి పొందు కనుక సిద్ధి పొందనేశాడు కదా యోగమాతిష్ట ఉత్తిష్ట భారత ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అక్కడ మిస్ కాలేదండి జ్ఞానం గురించి ఇంత చక్కగా చెప్పాడు కనుక నువ్వు జ్ఞానం అయిపో అనలేదు మళ్ళీ యోగ మాతిష్ఠ ఇప్పుడు జ్ఞానం ఎంత గొప్పదో చెప్పానా అది పొందడానికి నిష్కామ కర్మయోగమే ఉపాయం కనుక ఆ కర్మయోగమునంది నువ్వు ఉండు యోగ మాతిష్ఠ ఉత్తిష్టలే యుద్ధం చెయ్యి అన్నాడు అంటే కృష్ణుడు బోధైపోయింది అమ్మన్నాడు కానీ లేవలేదు కూర్చున్నాడు నువ్వు ఇంత చెప్పాక మళ్ళీను జ్ఞానం జ్ఞానానికి అవసరమైన సన్యాసమే గొప్పది అన్నట్టు నీ మాటల్లో నాకు ధ్వనిస్తోంది మళ్ళీ కర్మ చేయని నన్ను అంటున్నావు గొప్పదైనది జ్ఞానం అని చెప్తూ అది పొందడానికి కర్మ ఉపాయం అని చెప్పినప్పటికీ మరి అది గొప్పదైన అదే వెళ్ళిపో నన్ను కూడా సన్యాసం చేసేసుకొని ఆ విచార రూపమైనటువంటి సాంఖ్యం అందులో వెళ్ళిపోమని చెప్పచ్చు కదా నన్ను ఎందుకు ఈ కర్మయోగంలో ఉంచుతున్నావు అని అడుగుతున్నాడు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచేయేతరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇదే ప్రశ్న ఆయనకి మూడో అధ్యాయులను వేశాడు ఇదే ప్రశ్న మళ్ళీ ఐదో అధ్యాయంలో వచ్చింది ఇక్కడ నాలుగో అధ్యాయంలో ప్రశ్న లేదు వెళ్ళిపోతా సబ్జెక్టు ఇక్కడొచ్చింది మళ్ళీ అంటే మళ్ళీ మొదటికి వచ్చాడు అనమాట శిష్యుడు ఆ అర్జునుడు ఎలా ఉన్నప్పుడు నాకేమిటండి అనుకోవద్దండి ఇక్కడ అంటే జ్ఞానం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇంత గొప్పదా అనిపించి అది మనం పొందగలవా ఏంటి జన్మకవుతుంది అనిపించేసింది కదా ఆయన నువ్వు పొందలేవు నా తెలుసు అందుకే నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి అది చెప్తున్నాడు ఇక్కడ కానీ గొప్పది విన్న వెంటనే నేను పొందలేను నువ్వు వదిలేయుకు విను ఎందుకంటే అది పొందితే గానీ మోక్షం లేదు కనుక ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా పొందాలి గనక ఇది వినడం వల్ల ఇది వాసనగా ఉండి తర్వాత జన్మంలో నేనా వినాలనిపిస్తుంది అది వినాలి తెలుసుకోవాలి ఎందుకంటే నిష్కామ కర్మయోగం ఎందుకు చేయమన్నాను ఇది చెయ్యగా చెయ్యగా చెయ్యగా నీకు చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం లభించి సంపూర్ణంగా ఆ జ్ఞానయోగం అనేది రతి ఏర్పడుతుంది దాని ఎందుకు నిలబడతావు దాన్ని పొందుతావు ఇది కదా కర్మ కానీ రెండు విడివిడి కాదు దీనివల్ల దాన్ని వెళతావు ఎందుకంటే నువ్వు హైదరాబాద్కి బయలుదేరిపోయినంత మాత్రం హైదరాబాద్ అడుగడుగునే నీకు కనబడదు కానీ నువ్వు హైదరాబాద్ని అడుగడుగుని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయాలి తెలుసుకో కానీ నిష్కామ కర్మయోగి ఎప్పుడు జ్ఞానం లక్ష్యంగా ప్రయాణం చేస్తాడే తప్ప జ్ఞానం వాడికి కలిగిపోదు ఇది కానీ ఎప్పటికప్పుడు గురువుల ద్వారా విచారణ చేస్తూ తన నిష్కామకర్మ యోగం దెబ్బ తినకుండా చూసుకుంటూ ఉండాలి అందుకే ఎంత జ్ఞానం గురువుల దగ్గర నేర్చుకున్నా నేనెక్కడున్నా అని అర్థం చేసుకుంటూ ఆ గురువు కూడా శిష్యుడికి వాడు ఉన్న దాన్ని బట్టి చెప్తూ ఉంటాడండి ఆ నువ్వు పలానా గుడికెలు ప్రదక్షిణ చేయని చెప్తాడు ఈయన గారికి కూర్చొని ఇంక ప్రదక్షిణలు నాపేసి జ్ఞానం తెలుసుకో అంటాడు ఒకే గురువు అలా చెప్పాడంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళేది కోరిక అడుగు అందుకే నేను ప్రదక్షిణి చేయమన్నాడు వీడు జ్ఞానం అడిగాడు అందుకే జ్ఞానం చెప్పాడు ఇది తెలుసుకోండి ఇక్కడ గురువు కూడా అర్హతలను చూసి చెప్తాడు అందుకే జ్ఞాని అయినప్పటికీ అడిగడుగదా అని అసలు చెప్పాడు ఎవరికి ఏది చెప్పాలి చెప్పాలి అని కృష్ణ పరమాత్మ కూడా జ్ఞానమంతా చెప్పి యోగమాతిష్ఠ ఉత్తిష్ట అని చెప్పగానే నాకు మళ్ళీ నువ్వు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి నువ్వు కర్మ సన్యాసం గొప్పదని కర్మలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు గురించి చెప్తున్నావు మరుగు కర్మయోగం గొప్పది నాకు నిశ్చయంగా ఏది గొప్పదో ఒకటి చెప్పేసేయన్నాడు హెచ్చరే ఏతయోరకం అంటే కృష్ణుడికి చెప్పింది అర్జునుడికి అర్థం కాలేదా నాకే అర్థమైపోయింది నిన్న అది మన అందరికీ అనిపిస్తుంది కదా అకర్మని కర్మ అని చెప్పినప్పుడు కర్మయోగం ఉన్నప్పటికీ ఉన్నప్పుడు నువ్వు ఇలా చేస్తే కర్మకు అంటవయ్యా అన్నాడు ఇక్కడ అలా చెప్పాడు కర్మ సన్యసించేవాళ్ళు చేస్తారు కానీ నువ్వు సన్యాసించక్కర్లే ఆ మాటకు వస్తే కర్మయోగంలో ఉంటూ కూడా జ్ఞానం వచ్చినవాడు కర్మని సన్యసించకుండానే చేస్తున్నాడు అప్పుడు దాన్ని బంధింపబడట్లేదు నేను చేయట్లేదని ఎరుక్కు కలిగి ఉంటూ లోకసంగ్రహార్థం చేస్తున్నాడు కానీ కర్మయోగం చేస్తున్నంతసేపు ఈశ్వరార్థం చేస్తాడు అందులోనే సిద్ధి పొందితే లోకసంగ్రహార్థం చేస్తాడు అంటకుండా చేస్తాడు ఇక్కడ అని క్లియర్గానే చెప్పాడు ఆయన ఎక్కడైనా పెట్టాడా అయినప్పటికీ ఎందుకు అడిగాడు అంటే ఎవరికై నీ రెండూ చెప్పినప్పుడు అది గొప్పదేమో అనిపించడం సహజం అండి అందుకు అడిగాడు ఇక్కడ పైగా ఈయనకే వింటున్నవాడికి అది చాలా బాగుంది అనిపిస్తుంది మనసుకు ఒకవైపు కనుక సన్యాసించి అటు వెళ్ళిపోతే చాలా బాగుంటుందేమో అని లోపల కూడా కలుగుతుంది కానీ నేనేం చెప్తున్నాడు కర్మయోగండు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఒక్కసారి ఏదో ఒకటి నాకు చెప్పేసి ఏది నువ్వు చెప్పింది నేను చేసేస్తాను అంతే ఇంకా మరొకటి ఆలోచన లేదు అందుకే యశ్రేయ ఏతయో తన్మే బ్రూహి సునిశ్చితం నువ్వే బాగా ఆలోచించి కన్ఫర్మ్గా ఒకటి చెప్పేసి నాకు అని అంటే నాయన సన్యాసం కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నేను చెప్పింది బాగా అర్థం చేసుకో రెండు విడివిడివి కావు ఒకటి ఉపాయం ఒకటి ఉపేయం అందుకే దాన్ని చేయమన్నానంటే నువ్వు తక్కువని చెప్పడం కాదు రెండూ ఉభయ గొప్పవే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుహో నిశ్రేయస అంటే మోక్షం సన్యాసము కర్మయోగము కూడా మోక్షాన్ని ఇస్తే తయోస్థు ఆ రెండిట్లో కూడా నువ్వు అడిగేవిగా కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మసన్యాసం కంటే అంటే కర్మను విడిచిపెట్టడం కంటే కర్మయోగమే శ్రేష్టమైన సుమ అంటూ భగవానుడు మరకొన్ని అద్భుతమైన విషయాలు సాధకులకు మనకు వచ్చే అర్జును నిమిత్తంగా చేసుకుని చెప్తున్నాడు అటువంటి పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశుకునోవంతు సచిదానందోత్హేత తాపత్రయ వినాయ వాసువాయ మంగళం సర్వంగళమాంగళ్యే శివే సర్వాధ సాధికే శేత్రంబకే గౌరి నారాయణి నమోస్ నార్వతీపతర హర మహారేవ